శోతు మిశ్వరు ప్రభ పర్షున్న దేవ నీతి మంతుల మౌనంతుల శక్తి మంతుల ప్రభా నా దివాణి శోతం చేస్తున్నాం ఈ దినమంతా ప్రభా మన తన ఈ ప్రభా ప్ర మేము గడుతున్నాం కనుక మీరు దగ్గరండి ఆ కల ప్రభ మా పాపం చేప రోగాలు భరించి మా చెడు తరపు మాకు శిక్ష మీరు పొంది మూడదంతేసి మమ్మల్ని రక్షించినాం నా శోతం ఎంతమంది చూడలేకపో ఈ దినంతా సజ్జుడుగా కాపాడినం న్యాయస్వాన్ని బాహు సమీ పొంది ఎక్కడ చూసే ప్రభా శాంతి లేని జీవితం కలవరం జీవితం ఉన్నది ఆ దినాల్లో మేము ఉంటాం కనుక ఈ వాక్యాలని ప్రభా ప్రకటిస్తాను సహాయం శ్రోతం చేశాను అని వీడలు నడిపించి ఆటగిదారు కాల్చి పరిశుద్ధ ఆత్మ సహాయం అందరికి దయచేసి ఆటగిదారు కాల్చి నా ప్రభా మీ ఆత్మధర నడిపించి మా సోబుద్ధి తొలగించి మీ మా ప్రవర్తన మీద అధికారం మీకు ఒప్పుకుంటుంది ప్రభా మీరు వెళ్ళమని మీరు యొక్క సత్యాన్ని తెలియపరిచి మన ఇస్తున్నాం ప్రసమిన్ మందిర మందున చేరి నను డెందము పగిలిన సుంకరి నీను అందరిలో అల్పుడ నీను మందిరమందున చేరి నను పాపులలోనా ప్రథముడ నేను నను కరుణింపగ అర్హుడాను పాపులలోనా ప్రథముడ నీను నను కరుణింప పాపములు చమ్మి నేను పాపములో చమ్మి నేను పాపములో చమ్మి నేను మరణము వసమ పొయినాను మందిరమందున చేరినను డెందము పగిలిన రి నీను అందరిలో అల్పుడ నీను మందిరమందున చేరినాను కరుణింపమని వేడుచున్నాను పావనుడా నిన్ను చూడగ నీను వేడుచున్నాను పావనురా నిన్ను చూడగా నేను మరణపు దారిలో నేను మరణపు దారిలో నేను మరణపు దారిలో నేను శరణమి చేరినను మందిరమందున చేరినను పిల్లము పగిలిన శంకరి నీను అందరిలో అతి అల్పుడ నీను మందిరమందున చేరినను థ్యాంక్ యూ అన్నా ప్రెసిడెంట్ ప్రార్థన చేసి వాక్యం ధ్యానిస్తున్నా స్తోత్రం ప్రభా పరిశుద్ధుడ గొప్ప దేవ సర్వశక్తి సంప్రణ మహోన్నతుడకు తండ్రి మహిమ స్వరూపకు దేవ కృపమయడా నీకు వందాలి సయ్య గొప్ప దేవ ఈ ఘడిషణ కాలం అంతా ప్రభా మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపల్లో పాత్రపరుచుకున్నారనైనా మమ్మల్ని సజ్జీలకు నిలబెట్టుకున్నారు దివారాతులములు కాచి కాపాడినైనా మీకు నూతన దినం మాకు అనుగ్రహించినారు మీ కృపచేత మమ్మల్ని బలపరిచినారనైనా మాకు అందరికీ ప్రవ్వ మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని అనుగరించినారు ప్రతి దశలనైనా మీ కృపచేత మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ బలపరుస్తున్నారనైనా దాన్ని బట్టి నీకు వందాలు అర్పించుకుంటున్నాయి నీకే కృతజ్ఞత ఆస్తిలు సమస్త ఘనత మహిమా ప్రభావంలో నీకే చెల్లిస్తారైనా గొప్ప దైవానికి వందలు సార్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ ప్రవ్వ ఇక మధ్య కనసంలనైనా మీ పాదశానికోశ్రమైనా మీరు మాతో మాట్లాడండి ప్రవ్వ మా జీవితాలు సరిచయం ప్రవ్వ నైనా మీకు తరలత సంపూర్ణత పరిశుభ్రంలో నడిపించండి మీకు వాక్యం చేత మిమ్మల్ని బలపరచండి అయినా మీకు నూతనమైన పరిషు అభిషేకం అనుగ్రహించండి వాక్యం లేని సత్యాన్ని గ్రహించలాగనా మా ఆత్మీయ నేతలు ఇక సమాప్తి చివరి అంచక మేము వచ్చేసినామైనా అయినా మీరు ఆకర్షం ప్రతి ప్రవేశం నెరవేర్తునైనా భయం ఇంకమైన కాలంలో మేము ఉంటున్నాం మేము ఏ రీతిగా జీవించాలా మేము ఏ రీతిగా ప్రభా తను మీ ఏ రీతిగా మేము వార్త మా జీవన విధానం మీ పట్ల ఏ రీతి ఉండాలా మీ ఉద్దేశం ఎట్లా నెరవేర్చాలా ప్రవాహక విషయాల్లోనైనా మీరు మమ్మల్ని అడిగించి బలపరచండి మాట్లాడి మమ్మల్ని బలపరిచి ప్రతి చోట మీకొరకు సాసిన పెట్టుకున్న అయినా మా తలంపులు మా ఆలోచన సమస్తం కొట్టివేడినైనా మీకు తలంపులు మీరు చోటిస్తున్నమైనా నా ప్రవర్తన అంతట్లోనైనా మీకు అధికారం ఒప్పుకోవడమైనా మీ ఆత్మ చేత మమ్మల్ని నింపినైనా మీరే వాక్యం ద్వారా మాతో మాట్లాడండి మీ వాక్శక్తి మాకు అనుగ్రహించమని ఏసుక్రీస్తు పరిషత్ అమ్మ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె కొరందీలు రాసిన మొదటి పత్రికలో నుంచి ఒక వాక్యాన్ని మనం చూస్తున్నాము నాలుగు వచనాలు ఆయన రాకడ దినాల్లో మనం ఉంటున్నప్పుడు దేవుని బిడలు ఏ రీతిగా ఉండాలా వాళ్ళ దేని విషయంలో ఆసక్తి కలిగి ఉండాలా అనే విషయము పౌలు ఇక కొరెందీ సంఘానికి చెప్తున్నట్టు మనం చూస్తున్నాం కాబట్టి ఈ చివరి కాలంలో ఉంటున్న మనము దేవుని బిడల్లో ఏ రీతిగా జీవిస్తున్నారు ఏ రీతిగా జీవించాలా సంఘ క్షేమాభివృద్ధి కొరకంటే సంఘం అంటే ఆయన బిడలకే అవి బిల్డింగ్స్ కాదని మనకు తెలుసు కానీ ప్రపంచమంతా అంతా ఆయన ఆయన బిడలు ఉన్నారు కదా ఆయన శరీరం కాబట్టి వాళ్ళంతా ఒకే తాటికి రావాలంటే ఆయన మార్గంలోకి రావాలా వాళ్ళు రకరకాల ప్రాంతాల్లో చెదిరిపోయినారు కానీ వాళ్ళందరినీ సమకూర్చాలా సంఘాన్ని ఏ రీతిగా ఆదరించాలా హెచ్చరించాలా క్షేమాభివృద్ధి కలుగు చేయాలా కాబట్టి ఈరోజు దేవుని బిడలు క్షేమాభివృద్ధి లేదు హెచ్చరిక లేదు ఆదరణ అసలేదు ఆ రీతిగా ఉండటం ఏ రీతిగా సంఘం ఎటుపోతుంది దేవుని వాక్యం ఏం చెప్తుంది ఏ రీతిగా మనుషులు జీవిస్తున్నారు ఈ లోకంలో దాని వల్ల వాళ్ళకి ఎలాంటి అనార్థం జరుగుతుంది దేవుని శిక్ష దేవుని తీసు అప్పుడు సార్ ఒక్క నిమిషం అది కాల్ వచ్చింది ఏ రీతిగా మనం సంఘాన్ని ఆదరించాలా అనే విషయము పౌలు ఇక్కడ ఒక కొరంది సంఘాన్ని చెప్తున్నాడు కొరందిలు రాసిన పద్నాలుగు అధ్యాయ మొదటి పత్రిక పద్నాలుగు అధ్యాయ మొదటి వచ్చినంలో ప్రేమ కలిగినకు ప్రయాసపడు అంటే వెంటాడాలంట అంటే ప్రతి దశలో దేవుని ప్రేమ మనం కలిగి ఉంటకు మనం ప్రయాసపడాలంట అంటే ప్రయాసపట్టమంటే ఒక దశలో ప్రేమ ఉండదు మనుషుల్లో అని చెప్తున్నక్కడ అంటే ఈ చివరి కాలంలో మనుషుల్లో ప్రేమ ఉండదు అన్నట్టు కాబట్టి దానికోసం మనం ప్రయాసపడాల ఈ లోకాధి మనకు ప్రేమ కాదది దేవుడు చూపించిన ప్రేమ కలవరిశిలో అని చూపించిన ప్రేమ దాని కొరకు మనం ప్రయాసపడాలంట ఆ ప్రేమను చూపించటకు మనం ప్రయాసపడాలంట తర్వాత ఆత్మ సంబంధమైన వరములతో వరములను ఆసక్తితో ఆపేక్షించమనడం అంటే కృపావరాల గురించి చెప్తున్నక్కడ అంటే దేవుని నమ్ముకుంటే సరిపోదు నువ్వు అన్ని విషయంలో నువ్వు ఆసక్తి కలిగి ఉండాలా చాలా మంది చూస్తే రక్షణ పొందుకుంటారు అంతవరకే అక్కడ ఆగిపోతారు పరశురాత్మ పొందుకోరు దేవుని సేవలు ఉండరు ఆ రీతిగా జీవిస్తూ ఉంటారు కానీ క్రైస్తవ జీవితంలో రక్షణ అనేది ఒక మెట్టు అక్కడి నుంచి ఎన్నో స్టెప్స్ ఉన్నాయి అవన్నీ బైబిల్లో రాయబడ్డాయి ఎందుకంటే వాళ్ళు బైబిల్ చదవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత వాళ్ళు బోధించరు కూడా కాబట్టి ఆ రీతిగా ఉండటం వల్ల ఏం జరుగుతుంది అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఈరోజు సంఘము ఆ రీతిగా ఉండకపోవటం వల్ల వాళ్ళు ఎన్నో శ్రమలు తెచ్చిపెట్టుకున్నారు దేవుని విధానం దేవుని మార్గం ఏంది ఉన్నారు అందుకు సంఘము అభివృద్ధి పొందలేదు విస్తారంగా కానీ అది దేవునిలో అభివృద్ధి పొందలేదు ప్రభువులో అభివృద్ధి పొందలేదు ఆ రీతిగా ఉండటం వల్ల ఈరోజు క్రైస్తవ సంఘం రకరకాలమైన బోధలు తట్టు అన్య అన్య బోధలు తట్టు వాళ్ళ జీవిత విధానంగా ఇష్టానుసారంగా దేవుని సంఘాన్ని పెడదో పట్టిస్తున్నారు ఈ లోకంలో కాబట్టి ఆయన ఆ రీతిగా ఉన్నప్పుడు ఆయన చూస్తూ ఊరుకున్నాడు కదా ఎందుకంటే ఆయన బిడ్డ నశించిపోతుంటే ఎవరొకరు ఇంకా పాత నిబంధన కాలంలో మనం చూస్తే యాజకులు సరిగా ఉంటే ప్రవక్తలు దేవుడు లేపడు కాబట్టి యాజకులు సరిగా లేరు కాబట్టి యాజకుడు ఏం చేయాలా దేశానికి యాజకుడుగా ఉన్నప్పుడు దేవుని ప్రజలు హెచ్చరించాలా దేవుని వాక్యం ప్రకారంగా ధర్మశాస్త్రం ప్రకారం నడిపించాలా కానీ యాజకులు సైతం వాళ్ళు అంత మోసపోయిన ఆ రీతికి ఉండటం వల్ల దేవుడు ప్రవక్తలు నేర్పరచుకొని వాళ్ళ ద్వారా ఆ దేశాన్ని హెచ్చరించినట్టు మనం చూస్తాం పాత నిబంధన కాలంలో కానీ కృత నిబంధన కాలంలో కూడా ఉన్నారు ప్రవక్తలు కాబట్టి ఆ రీతికి ఉన్నప్పుడు ఆయన బిడ నశించిపోవద్దు అనేది ఆయన ఉద్దేశం కాబట్టి ఆ రీతికి చివరి కాలు ఉంటే మనల్ని కూడా దేవుడు ఈ సత్యమైన వాక్యం మనం కదా మనం ఇంతగా ఇవన్నీ చూస్తున్నామంటే అది కేవలం అనే కృపనే ఎందుకంటే మనలో ఆ రీతిగా నిలబెట్టండి లోకంలో ఎంత భయంకరమైన కాలంలో కాబట్టి అది మనం మర్చిపోవద్దు అనే విషయం మన ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు మన పిలుపు మన ఏర్పాటును ఎప్పుడు కూడా మనం మర్చిపోవద్దు మనం పైనుంచి వచ్చిన వాళ్ళం ఈ లోకానికి వచ్చి మనం మర్చిపోతున్నాం కానీ అసలైన పిలుపు మనం మర్చిపోతున్నాం కాబట్టి అది దేవుడు మనకు అవి క్షణము ప్రతి దినం మనకు జ్ఞాపకం చేస్తూనే ఉంటాడు చూడండి ఆత్మ వరంలో ఏం ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి విశేషముగా ప్రవచన వరం ఆపేక్షించమన్నాడు అంటే కృపవరాలు పొందుకోమన్నాడు కానీ మరి విశేషంగా ప్రవచన వరాన్ని పొందుకోమన్నాడు ఎందుకంటే ప్రవచన వరం లేకపోతే సంఘక్షేమాభివృద్ధి కోసమే ప్రవచన వరం కాబట్టి ఎన్ని కృపవరన్నా శ్వాసత వరం అన్నా అన్ని ఉన్నా కానీ వాటి పని వారు నిమిస్తుంది కానీ ముఖ్యంగా స్పెషల్గా పౌలు ఎందుకు ఆ విషయం చెప్తున్నంటే ఎందుకనగా భాషలతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితోనే మాట్లాడుతున్నాడు భాషల వరం మనకు ఉంది మనుషులు ఎవడను కానీ వాడు ఆత్మ వలన మరమను పలుకుచున్నాడు అయితే ఆదరణ కలుగునట్లు ప్రవచించి మనుషులతో మాట్లాడుతున్నాడు ఇది చాలా ముఖ్యమైనది అన్నట్టు మనం ఎంత భాషలతో ప్రార్థన చేస్తే ఉంది ఎంతగా మనం ఉన్న కానీ ఆ భాషలకు అర్థం చెప్పే వరం లేకుంటే భాషలతో మాట్లాడి కూడా ప్రయోజనం లేదనని చెప్తున్నాడు ఎందుకు మరి విశేషంగా మూడవ వచ్చిన చెప్తున్నంటే క్షేమాభివృద్ధి హెచ్చరికయు ఆదరణ కలుగునట్లు అంటే క్షేమాభివృద్ధి హెచ్చరిక ఆదరణ కలుగునట్లు ప్రవచించేవాడు మనుషులతో మాట్లాడుతున్న అంటే ప్రవచన వరం ఎంతో ఇంపార్టెంట్ అని చెప్తుంది అంటే చూడండి క్షేమాభివృద్ధి హెచ్చరిక ఆదరణ చూడండి క్షేమాభివృద్ధి అంటే క్షేమం ఎప్పుడు మనకు క్షేమం కలుగుతుంది ప్రభులు కదా వృద్ధి ఆత్మీయ సంబంధమైన అభివృద్ధి కదా ఆత్మీయ జీతంలో అభివృద్ధి ఈ లోకంలో మనకి ఎంత అభివృద్ధి ఉందో కానీ ఆత్మ సంబంధమైన అభివృద్ధి లేకపోతే ఆత్మలో నువ్వు క్షేమంగా అంటే ను సురక్షితంగా ప్రభు నాలో ఉన్నాడు నాకు ఎలాంటి భయం లేదు అని ధైర్యంగా చెప్పగలుగుతానుమా కాబట్టి అనేకులు చెప్పలేరు భయం వచ్చినప్పుడు భయపడుతుంటారు క్షేమం లేదు అంటే కృపాక్షేమంలో నా వెంట వస్తున్న వాక్యం ఉంది కానీ కృపాక్షేమంలో నా వెంట వస్తుంది అని ధైర్యంగా మనం చెప్పగలమా ఈ చివరి కాలంలో శ్రమల కాలంలో ఆ రీతిగా సంఘం లేదు శ్రమస్తుొస్తే భయం వస్తే వాళ్ళు పరిగెత్తిపోతున్నారు ఎక్కడెక్కడ పరిగెత్తిపోతున్నారు ప్రభు నిడిచిపెట్టి కాబట్టి ఈ రోజు సంఘం ఎందుకు బెదురుతుంది అదురుతుంది శ్రమలో ఎందుకు వాళ్ళు భయంతో జీవిస్తున్నారంటే అలాంటి హెచ్చరిక అలాంటి ప్రవచన వరము సంఘానికి లేదని మనం చూస్తున్నాం ఒకవేళ ఉన్నా కానీ దాన్ని మనుషులకు క్షేమాభివృద్ధి కొరకు వాడే తక్కువే చూడండి రకరకాలమైన విధానాల్లో ఉంటాయి కాబట్టి దేవుడు మనకి ఎందుకు ఈ విషయం జ్ఞాపం చేస్తా అంటే ఆ వరం మనకు అవసరం అని చెప్తుంది ఇక్కడ ఎందుకంటే క్షేమాభివృద్ధి కదా సంఘం కాఘం అంటే దేవుని శరీరం ఆయన మనమంతా దేవుని బిడలమే కదా సంఘము క్షేమం లేకపోతే ఎంత ఎన్ని వరాల ఎన్ని ఎన్ని వరాల కూడా అది అది క్షేమానికి అభివృద్ధి కరంగా లేకపోతే ఏం ప్రయోజనం మనకు స్వస్థత వరం ఉండి మనకు ప్రవచనం వరం ఉండి మనం దాన్ని ఆయన మైమ కొరకు మనం వాడుకోపోతే ఏం లాభం చెప్పండి చూడండి అందుకే పౌలు అంటున్నాడు ఇక్కడ ఇది ముఖ్యమైన పాయింట్ మూడో వచ్చిన ఏంటంటే క్షేమాభివృద్ధి హెచ్చరిక ఆదరణ చూడండి హెచ్చరించాలి కదా సంఘాన్ని హెచ్చరించాలా ప్రేమతో కాబట్టి ఎట్లా హెచ్చరించాలా అనేది మన ప్రభు చెప్తాడు ఆయన ఒక దశలో కఠినంగా చెప్పినా కానీ వాక్యము అది ప్రేమ ఉంటుంది ఎందుకంటే ఆయన అలాంటి గొప్ప దేవుడు కదా అలాంటి ఆత్మ కలిగిన మనం కూడా సంఘాన్ని హెచ్చరించాలా దేవుని బిడ్డలు మనం మన పిలుపు ఏ రీతిగా ఉంది మనం ఏ రీతిగా జీవిస్తున్నాం కాబట్టి ఒక దశలో మనం మర్చిపోతా ఉంటాం కదా కాబట్టి ఐకమైన విచారాలతో మనం కొట్టుకోబోతా ఉంటాం ఆ రీతి ఉండకుండా దేవుడు మనకి ఎందుకు ఈ రీతిగా ఈ ఈ కాలంలో నిలబెట్టంటే సంఘాన్ని అభివృద్ధి చేయటానికి దేవుని శరం అభివృద్ధి పొందాలా అది ప్రపంచం అంతా దేవుని సంఘం కాబట్టి ఆయన శరం విస్తరించాలా అందుకే ఎపిస్తు రాసిన కూడా మనం చూస్తాం వాక్యం పరిచయ ధనం చేయటం కొందరు అపోస్తులు గాను కొందరు ప్రవక్తలు గాను అందరిని రకరకాలైన రోల్స్ దేవుడు ఇచ్చిండు ఏ రీతికైనా సరే ఆయన ఆయన వాక్యము ఆయన సువార్త విస్తరింప కావాలా అనేకులు ప్రభుత్వంతా రావాలని కానీ ఆ రీతిగా ఉండకపోవటం వల్ల రక్షణ వరకు పొందుకొని ఆదివారం చర్చకు పోయి మనం వెళ్ళిపోతున్న ఈరోజు సంఘం అట్లనే ఉంది కానీ మనుషులు క్షేమాభివృద్ధి కావాలా సంఘం క్షేమంలో రావాలంటే సరే సంఘం అభివృద్ధి పొందాలంటే బిల్డింగ్స్ కట్టుకొని ఇవన్నీ చేసుకుంటే కాదు అది కాదు క్షేమం ఆత్మీయమైన విధానంలో సంఘాన్ని అభివృద్ధి పం అభివృద్ధి మనం చేయాల హెచ్చరించాలా దేవుని మార్గం నుంచి తొలగిపోతున్నప్పుడు మనం హెచ్చరించాలా తర్వాత ఆదరణ చూడండి ఆదరణ ఎప్పుడు వస్తే తెలుసా పరిశుధాత్మ అభిషేకం మనలో ఉంటేనే మనకు ఆదరణ ఉంటుంది ఎందుకంటే ఆయన ఆదరణ కడత కదా ఎందుకు ఆదరణ కడత ఏ ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు శిష్యులు తనతో పాటు ఉన్నప్పుడు ఆయన ఎంతగానో ఆయనతో పాటు ఉన్నారు ఆయన ఉన్నంత కాలం వాళ్ళకి ఎప్పుడు కూడా భయపడలే వాళ్ళు ఎప్పుడు కూడా ఏం చేయలే కానీ ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆయన ఆయన పని నిర్వర్తించుకొని పరలోకంలో ఆహ్వాణం పెట్టేటప్పుడు వాళ్ళు ఎంతో దుఃఖంలో ఎంతో వేదంలో ఎంత కాలం ప్రభావం మీరు నాతో పాటు ఉన్నారు ఇప్పుడు మీరు వెళ్ళిపోతారని ఎంతో బాధలు ఉన్నారు కానీ ఏసు ప్రభు ఎన్నో సంగతులు చెప్పిండు కానీ వాటన్నిటిని మీరు సహించలేరు కాబట్టి ఆదరణ కర్తను మీ దగ్గర పంపిస్తా అని దేవుడు చెప్పిండు మీరు యశ్వ నుంచి వెళ్ళక తనని గుర్చిన వాగ్దానం కొరకు కనిపెట్టమన్నాడు అప్పుడు పరిశుధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు సర్వసత్యంలోకి పోతానన్నారు చూడండి అప్పటి వరకు సత్యంలో లేనన్నట్టు వాళ్ళు సత్యం తెలుసు కానీ సర్వసత్యం అని ఎందుకు చెప్పాడంటే ఇంకా మనం లోతులోకి పోవాలని విషయం చెప్తుండ్రు ఇంకా మనం అనేకమైన విషయాలు తెలుసుకోవాలని చెప్తుంది వాక్యం అందుకు ప్రవచన మనకు అవసరం అన్నట్టు చూడండి ఎందుకంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు అవి వాడబడితే అంట కానీ ఈ ప్రవచన చూడండి ఈ ప్రవశించే వాళ్ళు ప్రాఫెసియర్ ఉంది ఇంగ్లీష్ బైబుల్లో చూడండి ఎట్లుందంట ఒక ప్రవక్తగా ఉండాలంట ప్రవక్తలే కదా ప్రవసించేవాళ్ళు కాబట్టి మనం ప్రవక్తలం కాము కానీ ప్రవసించేవాడు ప్రవక్తలాగా ఉంటాడంట దైవికమైన విషయాలు మాట్లాడేవాడు దేవుని గురించిన వాక్యాలు దేవుని గురించిన ప్రేరేణ కలిగి ఆయన ఆత్మ ప్రేరేపణ చేత కలిగి సంఘాన్ని ఎట్లా బోధించాలా ముందుగా సంఘంలో ఎట్లా సిద్ధపరచాలా శ్రమల కాలంలో అవన్నీ సిద్ధపరిచేవారు అన్నట్టు బోధించే ఓదార్చేవాళ్ళు దేవుని ఆత్మతో ప్రేరింపబడిన ప్రతి సంగతిని గంభీరంగా ప్రకటించేవాళ్ళు ప్రవశించేవాళ్ళు చూడండి అవన్నీ అవన్నీ మనకి మనుషులు క్షేమం కలుగుద్ది కదా అవన్నీ ప్రకటించకపోతే ఆదరణకరంగా ఆదరణకరమైన విధానాలతో మనం పోతా ఉంటే మనకి ఎప్పుడు మనం ఎప్పుడు మనం తెలుసుకోగలం ఆయన గురించిన సంగతులు ముఖ్యంగా పరలోకరాజి సంబంధించిన విషయాలు కాబట్టి అవన్నీ తెలుసుకొని ప్రవచించేవాడు ఆ సంఘ క్షేమాభివృద్ధి ఆ రీతికి ప్రకటిస్తే సంఘము అభివృద్ధి పొందుతూ దేవుని రాక సిద్ధపరుస్తాం సిద్ధపడుతుంది పెళ్లి కుమార్తె లాగా తయారు చేయాలా ఆ రీతిగా మనం సిద్ధపరచాలి అనేకులకి కాబట్టి ఆ వరం మనకి ఎంతో అవసరం ఈ వాక్యం చెప్తుంది ఆ రీతిగా చూడండి భాషల వరం ఉన్న మాట్లాడుకున్నా కానీ దానికి అర్థం చెప్పే వరం లేకుంటే అది ప్రయోజనం లేదని చెప్తుండు అనేసి భాషల వరం వద్దని కాదు దేవుడు అన్నిస్తాడు కానీ మరి విశేషంగా ప్రవచనం అనడు ఎందుకంటే యుగ సమాప్తిలో భవిష్యత్తులో ఏం జరగబోతుందో అవన్నీ మనం తెలుసుకోవాలంటే ఈ వరం మనకు అవసరం లేకపోతే సంఘంకు క్షేమభివృద్ధి ఎట్లు వస్తుంది వాళ్ళు తెలియని విషయాలు వాళ్ళు అంతవరకే ఆరాధన చేసుకోబోతున్నారు కానీ ఆ తెలియని విషయాలు మనం చెప్పకపోతే ఏ రీతికి మనం సిద్ధపరుస్తాం అందుకు దేవుడు ఆ కాలంలో ప్రవక్తలు ఏర్పరచుకోండి ఆయన హెచ్చరించిన వాళ్ళు రీతిగా కొంతమంది పశ్చాత్తపడి ప్రభుత్వం ఎంతకు వచ్చినారు కొంతమంది తిరుగుబడతాను చేసిన వాళ్ళు నశించిపోయినారు కాబట్టి ఎవరు కూడా నశించిపోద్దని ఆయన ఎందుకంటే మనం ఎక్కడ సరే ఆ ప్రాంతంలో ఎక్కడ సరే ఆ ప్రాంతం మన మన స్వాధీనం కావాల అక్కడ ఏ ఒక్కరు కూడా నశించుకోవద్దు దేవుని బిడలు ఎక్కడ కూడా అది మన ఆశ అన్నట్టు ఆ ఆదరణ మనం ఇస్తా ఉంటాం కదా ప్రతి దశలో ప్రతి దశలో మనకు ఆదరణ ఆత్మీయమైన విషయాల్లో ఆదరణ ఇస్తాము శారీరకమైన విషయంలో వాళ్ళు ఎలాంటి బాధలు పడతాం దానికి కూడా ఒకసారి ఇది ఇది కేవలం ప్రవచనం వర ఉన్న వాళ్ళకు మాత్రమే ఇది ఇది చేయగలరు నేను నమ్ముతున్నా కాబట్టి అది ఆసక్తి మనకు ఉండాల ప్రవ్వ నాకు ప్రవచనవరం నాకు అనుగ్రించిన ఆయన ఎందుకంటే ఈ సంఘానికి క్షేమభివృద్ధి లేదు ఆదరణ లేదు హెచ్చరించే లేరు ప్రవ్వ మేము హెచ్చరించాలా మీ ఆదరణ ఇవ్వాలా అంటే పరిశుధాత్మ అభిషేకం పొందుకోవాలన్న సంగతే అపోలో తెలియనప్పుడు చూడండి ఎంతో మంది దేవుని ఆత్మ పొందుకోకుండా సేవ చేస్తున్నారు మంచిదే కానీ పరశుదాత్మ అభిషేకం పొందుకొని సేవ చేస్తే ఎట్లా ఉంటుంది అని అపోస్తుల కార్యం రెండో అధ్యాయించే స్టార్ట్ అయింది అంతకుముందు వాళ్ళు పొందుకోలేదు కాబట్టి ఆ వాగ్దనం ఎందుకు పొందుకోమని చెప్పాడంటే ఆయన ఉన్నంతసేపు వాళ్ళకి ఆయన ఆయనకు అవసరం వాళ్ళకి అవసరం లేదు ఏసు ప్రభావంతో పాటు ఉన్నప్పుడు మనకు అవసరం లేదు పెళ్లి కుమారుడు ఉన్నంత చేప ఉపాసం చేయరు పెళ్లి మీరు మీ శిష్యులు ఉపాసం ఉంటారని ఆ పరిచయలు శాస్త్రలు అడుతారు యవన్ శిష్యులు ఉపాసం ఉంటున్నారు మీ శిష్యులు ఎందుకు ఉపాసం ఉన్నారంటే పెళ్లి ఉన్నంత చేప వాళ్ళు చేస్తారా పెళ్లింటి వాళ్ళు చేయరు పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు ఉపాసన చేస్తారంటూ కాబట్టి ఇవన్నీ ఆత్మీయమైన విధానాల్లో మనం పోతున్నప్పుడు ఈ సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనం ప్రయాసపడాలా ప్రతి ఒక్కరి సంఘం అంటే బిల్డింగ్స్ కాదు మనం పోయి చర్చిలో పోయి వాక్యం చెప్పేది కాదు అంతటా వ్యాపించింది సంఘం కానీ ఆ సంఘం ఇప్పుడు చెదిరిపోయింది కానీ దాన్ని మనం ఏం చేయాలా సమకూర్చాలా ఆ సంఘంకు క్షేమం లేదు హెచ్చరించే లేరు విచ్చల జీవిస్తున్నారు మాదే కరెక్ట్ అని జీవిస్తున్నారు కానీ వాక్యమే కరెక్ట్ కదా నువ్వు కరెక్ట్ కాదు మనం కరెక్ట్ మనం వాక్యం ప్రకారం చెప్తే మనం కరెక్ట్ వాక్యం ప్రకారం తొలగిపోతే కరెక్ట్ కాదన్నట్టు ఇది మనం ఎత్తి చూపించాల మనుషులకి కాబట్టి అందుకు ప్రవచన వరం మనకు అని చెప్తుండ ఒక స్పీకర్ లాగా మనం ఉండాలంట భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఒకటన్నిటి మనం చెప్పే వరలాగా మనం ఉండాలంట హెచ్చరించే వరలాగా ఉండాలంట ఈ ఆదరణ ప్రేరణ మనం కలిగి ఉన్నప్పుడే సమస్త మనం చేయగలం ఎందుకంటే ఈ లోకంలో సంఘాన్ని ఆదరించాలా హెచ్చరించాలా క్షేమాభివృద్ధి కలుగజేయాలా అనే ఆదరణ మనుషులకు లేదు చూడండి కాబట్టి మనం ఆ రీతి ఉండడానికి వీలేదు అనే విషయము ఈ వాక్యం చెప్తుంది కాబట్టి ప్రవచించేవాడు క్షేమాభివృద్ధి హెచ్చరిక ఆదరణ కలుగునట్లు మనుషులతో మాట్లాడుచున్నాడు భాషలతో మాట్లాడు వాడు తనకే కలుగు చేసుకుని కానీ ప్రవశించేవాడు సంఘము క్షేమాభివృద్ధి కొరకు కలుగు కాబట్టి సంఘము క్షేమవృద్ధి కలుగు చేయాలా తర్వాత మీరందరూ భాషలతో మాట్లాడవాలని కోరుచున్నాను కానీ ప్రవచించవలనని మరి విశేషంగా కోరుచున్నానంట సంగము క్షేమవృద్ధి కలుగు నిమిత్తము భాషలతో మాట్లాడే వాళ్ళు దాని అర్థం చెప్తేనే సరే వానికంటే ప్రవశించే వాడే శ్రేష్ఠుడంట చూడండి కాబట్టి మనం భాషలతో ప్రార్థన చేస్తాం దేవుని స్థుతిస్తాం మంచిది అదొక అనుభవం కానీ మరి విశేషంగా అందరూ మనం ప్రవచన ప్రవచించే వారం మనం పొందుకోవాలంట మనం అందరం ప్రవచించాలంటే ఏంటంటే దేవుని వాక్యం ఏదైతే ప్రవచించమంటే ప్రకటించడం ఆ సత్యం ఎట్లా దేవుని ఆత్మ ప్రేరణ ద్వారా వస్తుంది కాబట్టి అది ఒక స్పెషల్ వరం అంటూ ప్రవచన వరం అనేది ఒక స్పెషల్ వరం అని మరి విశేషంగా ఎందుకు చెప్తున్నారంటే దానికి చాలా ప్రాధాన్యత ఉందన్నట్టు కానీ వరాలన్నీ ఒక్కటే కానీ అన్ని ఆత్మనే తన ఇష్టం చెప్పున మనం పనిచేస్తున్నాడు కాబట్టి కోరుకోమంటున్నాడు అక్కడ అవకాశం ఉందన్నట్టు చూడండి కొంతమంది నాకు స్వస్థత వరం కావాలి అద్భుతాలు చేసే వరం కావాలని కోరుకుంటూ ఉంటాం నాకైతే ఆశంగా ప్రవచన వరం కోరుకోవాలని ఈ వాక్యం చెప్తుంది కాబట్టి కోరుకోవచ్చారు కదా అక్కడ అంటే మీరు అందరూ ప్రవచించాలని కోరుకు అంటే అక్కడ కొంతమంది ఏం చేస్తుంటే ప్రవచనం వారు ఎవరు కోరుకోవట్లేదు అంటే కొంతమంది ఉన్నారు కానీ భాషలతో మాట్లాడుతున్నారు రకరకాలుగా దేవుడు వరాలు కానీ పౌల అక్కడ ఎందుకు చెప్తుంట విశీదీకరించి సంఘ క్షేమ అభివృద్ధి కొరకు మనం ప్రయాసపడాల మన అదే కదా మన మనుషులందరినీ నడిపించాలి సంఘము సరైన మార్గంలో లేకుంటే సరైన మార్గంలో ఉండాల సంఘముకి ఆదరణ లేకుంటే ఆదరణ కలిగించాలా సంఘము తప్పుదోబోతుంటే హెచ్చరించాలా బుద్ధి వాక్యం చెప్పాలా ప్రేమతో వాళ్ళని ప్రభుత్వం ఎంత కాబట్టి ఆ రీతిగా మనం ముందుకు పోవాలా అనే విషయము చెప్తున్నాం కాబట్టి ఈరోజు సైతానుడు వాడు వాళ్ళు ఇంకా ఆ బంధకాల్లోనే ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఇంకా ఆ బంధకాల్లోనే ఉన్నారు ఎందుకంటే వాళ్ళ అది తెలియని స్థితిలో ఉన్నారు కాబట్టి అందుకే యశయ గ్రంథంలో నుంచి ఒక వాక్యం చూస్తారు యశయ గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై అధ్యాయంలో సత్యము రెండో వచ్చనంలో మొదటి వచనం చూస్తే ఇక్కడ బాగా అర్థమయ్యింది యశయ గ్రంథము ఇరవై అధ్యాయము మొదటి వచనంలో ఆ దినములలో యూద దేశంలో జనులు ఈ కీర్తన పాడుతురు అంటే ఒక కీర్తన పాడుతున్నారంటే వాళ్ళకు విముక్తి కలిగించినప్పుడు బలమైన పట్టణము మనకున్నది రక్షణను దానికి ప్రాకారములుగా ఉన్న ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించి చూడండి కాబట్టి ప్రాకారముగా బురుజులుగా రక్షణగా నియమించున్నాడు అని తర్వాత సత్యమును ఆచరించే జీతిగల జనులు ప్రవేశించినట్లు ద్వారములు తీయుడి కాబట్టి ద్వారం తీయాలా అంటే జనులు ప్రవేశించాలంటే మనం ద్వారాలు ఓపెన్ చేయాలా అంటే ద్వారాలు ఓపెన్ చేయటువంటి ఎందుకు ద్వారాలు దేవమంటున్నాడో దాంట్లో మనుషులు బయటికి రావాలా అంటే ఇప్పుడు సైతాను బంధకాలు ఉన్నారు వాడి ఆదిలో ఉన్నారు మనుషులంతా ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే సంఘం కూడా వాడి ఆంధ్రలోనే ఉంది ఎందుకంటే రకరకాల బోధలు ఉన్నంటే వాడి బోధే కదా అది దేవుని బోధలా కనిపిస్తుంది కానీ అది దేవుని బోధ కాదు చూడండి కాబట్టి నక్షత్రాలన్నీ ఒకే రకంగా మెరుస్తూ ఉంటాయి కదా కొన్ని నక్షత్రాలు నక్షత్రంగానే ఉంటది కానీ అది వెలుగు వెలుగు నక్షత్రం లాగా ఉంటుంది అది ఒరిజినల్ డూప్లికేట్ లాగానే కనిపిస్తూ ఉంటుంది సైతాన్ని కూడా వాడి వెలుగుదూత లాగా ధరించుకొని మనుషుల్ని మబ్బ పెడుతూ ఈ రోజు వరకు కూడా కాబట్టి అది తెలియని స్థితిలో ఉంది ఈ రోజు సంఘం కాబట్టి అందుకు సంఘంకు ఆదరణ లేదు ఎందుకు శ్రమలో కొనబోతుంటే అబద్ధాన్ని ఆశ్రయిస్తే ఖచ్చితంగా పోవాల్సిందే కాబట్టి ఆ ద్వారాలు మనం ఓపెన్ చేయాలా కాబట్టి దేవుడు మనకు అధికారం ఇచ్చింది పరలోక రాజ్య తాలపు చేతులు దేవుడు మనకి ఇచ్చింది కదా మనకి ఇచ్చింది దేవుడు కాబట్టి దేవుడు ఆక ద్వారము మనం తెరవాలి కాబట్టి ఏసుప్రవ్ నేనే ద్వారం అన్నాడు కదా ఏసుప్రవే ద్వారం కాబట్టి వేరొక ద్వారం కూడా ఉంది వేరొక ద్వారం నుంచి దొంగను దోచుకుని వాడే కాబట్టి వాడి ద్వారంలో వాడి బంధకాలంలో వాడి ఆదులలో మనుషులు ఉన్నారు ఈరోజు గొప్ప జనం దేవుని బిడ్డలు అన్ని ప్రతి ఒక్కరు వాడి ఆదులోనూ ఉన్నారు కాబట్టి వాడి ఆదిలో నుంచి మనం ఓపెన్ చేయాల ఆ కీ దేవుడు మనకి ఇచ్చింది కదా ప్రగాఢన గంధంలో మరణం యొక్క తాలపు చెవి పాతాల యొక్క చెవి నా స్వాదిలో ఉని అన్నాడు యోహోన్ భక్తుడు చూపిస్తున్న ప్రగాఢ గంధం మొదటి అధ్యయంలో మనం చూసినప్పుడు కాబట్టి నువ్వు చూసిన వాటిని విన్న వాటిని ఇటువంటే కలుగుబో వాటిని నా ఆ కురి చేతులను ఏడు నక్షత్రముల సంగతే దీపస్తమం గురించి చెప్పమని చెప్తున్న కాబట్టి అవన్నీ సంఘాలకు సాదృశ్యం దేవుని సేవకులకు సాదృషం ఈ రోజు సేవా జీవితంలో సంఘం ఎట్లా ఉంది దాన్ని ఎట్లా మనం ఆదరించాలా గొప్ప జనాన్ని తర్వాత అన్యులు ముఖ్యంగా అన్యులు కూడా దేవుని చెంతకు నడిపించాలా కాబట్టి ఆ ద్వారాలు మనం ఓపెన్ చేయాలా అనే విషయము మన ప్రభు ఇక్కడ చెప్తుండడు చూడండి కాబట్టి ఆ రీతిగానే మనం సువార్త విషయంలో మనము ఎప్పుడు కూడా మనము ఆయన కొరకు విధేత చూపిస్తూ ముందుకు పోవాలా కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన ఆ మనం పాటిస్తూ మనం ముందుకు వెళ్ళిపోవాలా తర్వాత తిమోతికి రాష్ట్ర రెండో పత్రిక ఒకటో అధ్యాయం పదవచనంలో క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలపరచబడినైనా తన కృపను బట్టియు మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపులో ఆయన మనల్ని పిలిచను కాబట్టి పరిశుద్ధమైన పిలుపులో ఆయన మన పిలిచిండు ఆయన కృపచకేత మనందరూ పిలుచుకున్నాడు తర్వాత ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వెలుగులోకి తెచ్చను హలలుయ చూడండి మన ప్రభు వల్ల ఏం తెచ్చుకుంట మరణమును చేసిండు పాపంలో నుంచి జీవితం మరణము మరణంలో ఉన్న మనందరినీ ఆయన దాని మరణములను విచ్చివేసి దాన్ని నిరంతకం చేసి జీవమును అక్షయతను అంటే పరిశుద్ధత మనకు జీవం ఇచ్చిండు ఆయన పరిశుధత ఆయన సన్నిధి ఆయన స్వరూపం ఆయనలాగా మనల్ని తయారు చేసుకున్నాడు ఆ రీతిగా అది సువార్త వలన వెలుగులోకి తీసుకొచ్చిందంట మన ప్రభు తీసుకొచ్చిండు సువార్త వెలుగులోకి తీసుకొని రావాల కాబట్టి ఇవి మనుషుల్లో లేవి రోజు మరణంలోనే ఉన్నారు ఇంకా ఇంకా జీవం లేదు అక్షయత అస లేదు కాబట్టి మన ప్రభువు సువార్త వలన వెలుగులు తీసుకొచ్చింది కాబట్టి అందుకు మనం అంతగా వాక్యం పట్ల మనకి ఎందుకు అంతగా ప్రార్థిస్తూ అవన్నీ బైబుల్లో రాస్తేనే వాక్యాలన్నీ అందుకు మనం వాక్యం బాగా చదవాలా లేఖనాలు చదవాలా బైబుల్ వాక్యం బాగా చదివితేనే మనకి ఇవన్నీ మనకి దేవుడు బయలుపరుస్తూ ఉంటే మనకు అన్నీ మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి ఈ సువార్త వలన మనుషుల్లో ఉన్న ఆ పాపపు జీవితం నుంచి వాళ్ళందరినీ ఆ మరణం నుంచి జీవంలోకి ఆయన స్వరూపంలోకి మార్చబడాలంటే అది సువార్త వలన వెలుగు తెచ్చే అందుకు మనం సువార్త ప్రకటించాలా అందుకు మన సువార్థ ఎక్కడ అవకాశం ఉంటే మనం అక్కడ సువార్త ప్రకటించి ఆ వెలుగుని మనుషుల్లోకి తీసుకొని రావాల మనం ఎందుకంటే వాళ్ళ చీకటిలో ఉన్నారు చీకటి ద్వారాల్లో ఉన్నారు వాళ్ళు వాడు బంధింపబడినరు వాళ్ళంతా వాళ్ళు బంధింపబడినారు కాబట్టి అవి కీస్ దేవుడు మనకి ఇచ్చిండు ఆ అధికారం ఆ పవర్ దేవుడు మనకి ఇచ్చిండు నువ్వు ఓపెన్ చేస్తే వాళ్ళు బయటకు వస్తారు మనం పోతే అక్కడ వెలుగు ప్రకాశిస్తుంది చూడండి వాళ్ళు ఎట్లా ఉంటారంటే ఇప్పుడు చీకటి ఉందనుకో ఇప్పుడు ఈ లోకం అంతా చీకటి ఉందనుకో చీకటే ఉందనుకో ఇప్పుడు ఎక్కడ కూడా వెలుగు అనిపించదు కాబట్టి వాళ్ళకి ఏమనిపిస్తుంటే ఇదే లోకం అనిపిస్తూ ఉంటాయి చీకట్లో ఉన్నవాడు కూడా నేను చీకట్లో ఉన్నానని ఎట్ట తెలుస్తుంది వాడికి వాడి ఆత్మ వాడి ఈ లోకంలో కానీ వాళ్ళ ఆత్మ వాడికి చీకట్లోనే దేవుడు తన వాక్యందరూ మనకు అవి చూపిస్తున్నాడు కాబట్టి ఆ చీకట్లో ఉన్న వాళ్ళకి వెలుగు తెలియదు కాబట్టి నువ్వు వెలుగులాగా అక్కడ పోతే అప్పుడు ఆ వెలుగుని చూస్తారు ఇంతకాలం మేము చీకట్లో ఉన్నామని అప్పుడు నువ్వు వాటి ద్వారాలు ఆ డోర్స్ ఓపెన్ చేస్తే వాళ్ళు బయటకు వస్తారు ఎందుకు ఖైదులు కనుక జైల్లో నుంచి బయటకు వచ్చినట్టు వాళ్ళు ఎంతగా శ్రమ చిత్ర హింసలు పెడతారు ఖైదుల్ని కొట్టి భయంకరంగా కొడతారు అలాంటి ఖైదులు ఒక్కసారి విడుదల బయటకు వస్తే ఎంత సంతోషం ఉంటుంది సైతాను బంధకాలు ఈరోజు మనుషులు అనేకులు వాడు బంధకాలు ఉన్నారు వాడి బానిసత్వంలో ఉన్నారు దేవుడు నీకు పరలోక రాజ్య తాలాబ చేతుడు నీకు ఇచ్చిండు కీసు దేవుడు ఇచ్చిండు పేతురితో చెప్పాల మత్త పదహారు ఉదయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన పర్లోక రాజ్య తాలాబ చేతుడు నీకు ఇచ్చాను పాతలో ఒక ద్వారాలు నీ ఎదుట నిలబడలేవు మరణము కూడా నేను చూసి భయపడి పారి పరిగెత్తుపోవాల్సిందే ఎందుకంటే అంత పవర్ దేవుడు మనకి ఇచ్చిండు కాబట్టి మనం ఎప్పుడు వాడుకున్నాం మనం వాడుకోవాలా ఎందుకంటే ఈ చివరి కాలంలో మనము నువ్వు పిలుపు నువ్వు జ్ఞాపకం దేవుడు నీకు అధికారం ఇచ్చిండు నువ్వు వాడుకుంటున్నావా లేదా నువ్వు దాని కొరకు నువ్వు ప్రయాస లేదా అది నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావా లేదా అది నువ్వు ముందుకు సాగిస్తున్నావా లేదా లేకుంటే మనం ప్రార్థన చేసుకోమని గమ్ములు ఉంటున్నామా కాబట్టి ఇవన్నీ ఇవన్నీ ఇచ్చిన దేవుడు మనకి అన్ని ఉన్నాయి గిఫ్ట్స్ ఉన్నాయి మనకి ఒక్కొక్క రకాల గిఫ్ట్స్ ఉన్నాయి కానీ మనం వాడుకుంటలేమాన కానీ వాక్యం చెప్తుంది నువ్వు వాడుకోవాలని చెప్తుంది నువ్వు మనుషులకి క్షేమాభివృద్ధి కలుగుజేయాలా హెచ్చరించాలా తప్పు మార్గంలో పోతుంటే నువ్వు హెచ్చరించాలా ప్రేమతో కాంప్రమైజ్ కావద్దు దేని విషయంలో కానీ కాబట్టి సువార్త వల్లనే ఇవన్నీ వెలుగులోకి వస్తాయి అంట కాబట్టి పదకొండవ వచ్చినంలో ఆ సువార్థ విషయంలో నేను ప్రకటించే వాడిని కాను అపోర్స్లు గాను బోధకంగా నియమింపబడితే కాబట్టి మనం అంత బోధుకల్లాగానే నియమింపబడ్డావు అంటే పౌలు అంతగా ఆయన ఆయన సువార్థ తెలుసుకొని ఆయన దర్శనం తీసుకొని ఎక్కడ తన జీవితంలో కాంప్రమైజ్ కాడ కూడా సమాధానం పడలే ధైర్యంగా తన సేవను కొనసాగించుకున్నాడు కాబట్టి పన్నెండవ వచ్చిన ఈ హేతువు చేత ఈ శ్రమలో అనుభవించినాను కానీ నేను నమ్మిన వాడిని ఎరుగుదును కనుక సిగ్గుపడను నేను ఆయన ఆయనకు అప్పగించిన దానిని రాబోతున్న దినం వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచ్చినాను కాబట్టి ఈ శ్రమలో మనం పొందుతున్నా కానీ ఈ శ్రమల కాలంలో మనం ఉంటున్నాం కదా కాబట్టి ఏ శ్రమ సరే మనం భయపడొద్దు ఒక్క విషయం అర్థం చేసుకోవాలా నీకు పిలుపు నీ నీ నీ భారం ఏందో మనం తెలుసుకోవాలా మనం తెలుసుకొని దానికోసం మనం ప్రయాస పడాలని కాబట్టి మనం సిగ్గుపడడం ఎప్పుడు ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదని చెప్తున్నాడు దాన్ని అప్పగించిన దాన్ని రాబోతున్న దినం అని ఆయన కాపాడగలడని నమ్ముకోవాలా అదే విశ్వాసంలో మనం పోవాలా దేని విషయం మనం భయపడద్దు ఇంకా భయంకరంగా శ్రమలు వస్తాయి కదా మనకి కాబట్టి పత్తి శ్రమల నుంచి కూడా ప్రభు మనం తప్పిస్తాడు ఎందుకంటే మనం ఉంటుందే శ్రమల కాలం కాబట్టి రెండో తిమ్మోతి రెండో అధ్యయనం తొమ్మిది వచనంలో నేను నేరేస్తున్నా అన్నట్టు ఆ సువార్థ విషయమైన సంఖ్యలతో బంధింపబడి ఉన్నాను ఆయనను దేవుని వాక్యము బంధింపబడలేదు ఇది నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది చూడండి ఆయన అంత శ్రమల్లో ఉన్నా కానీ అంత బంధకాలు ఉన్నా కానీ కాని సువార్థ మనకు బంధింప వాళ్ళే చూడండి ఎట్లా ఈ రుజు ఎట్లా అర్థం చేసుకుంటూ పేరు పౌల్ని ఆ సువార్ ఒక సరసాలు వేసినప్పుడు అక్కడ ఉంటే సరసాలు అధిపతి ఉంటాడు వాళ్ళంతా వాళ్ళు ఆ ద్వారాలు తెరవచ్చుకోవటం అంతా అది మొత్తం భయంకరంగా అయిపోతుంది అక్కడ సరసాలంతా ఆ టైంలో ఖైదీలు మొత్తం వెళ్ళిపోయినని చెప్పి ఆయన కత్తి తీసుకొని పొడుచుకోబోతాడు ఆ శరసాల అధిపతి అప్పుడు పౌల్ మేము అందరం ఎక్కడే ఉన్న మేము ఎక్కడ పోలేదు అప్పుడు దీపం తీసుకొని చూస్తే అప్పుడు ఏ శ్లోకం ఇచ్చిన సువార్త పౌలుకు వాళ్ళు చెప్పినప్పుడు ఆ కుటుంబం అంతా రక్షణ పొందట్టు మనం చూస్తున్నాం కదా చూడండి అంటే చూడండి ఆయన బంధింపబడాడు కానీ బంధకాల కూడా ఆయన సువార్త ప్రకటించండు ఒక కుటుంబాన్ని రక్షణ నడిపించిండు చూడండి మనం అందుకోవాల మనకి బంధకాలు ఉంటాయి మన ఏ రీతిగా వాడు బంధించాలని మన ఏ రీతిగా చూస్తాం కాైనా సరే అవి మనం విడిచిపెట్టి పోవాల్సిందే ఆ బంధకాలు పౌలుశీలలు ప్రార్థన చేస్తే సరసాల పునాదులు కూడా వనిపోయినాయి కదా ఆ బోండాతోనే ఆ ఎనుప సంఖ్యలు తెచ్చినా కూడా అవి మొత్తం తెగిపోయి ఎందుకంటే అంత పవర్ అంత అంత శక్తి ఒక దశ అనిపిస్తుంది మనకి కానీ మనం ఇంతగా అన్ని వాక్యాలు మనం ధ్యానిస్తున్నాం కానీ ఏ రోజన్నా కానీ ఆ వాక్యం అంత పవర్ గలది అది వాళ్ళ జీవితంలో కార్యం చేసింది మరి నా జీవితంలో ఎందుకు కార్యం చేయాలని ఒక్కసారి మనకు అనిపిస్తూ ఉంటది కదా అంటే దేవుని వాక్యంలో ఎంత పవర్ ఉంది ఎంత శక్తి ఉంది అనేది అక్కడ మనం చూస్తున్నాం అక్కడ ఆయన నేరస్త నేరం ఓపిండ్రు ఏమేమి చేసిండు కానీ సువార్త మనకు బంధింప వల్లే మనకి ఎలాంటి రోగం వచ్చినా ఎంత సమస్య వచ్చినా ఏది వచ్చినా సరే దేవుని సువార్థ ప్రకటిస్తూనే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చెప్తూనే ఉండాలి అన్ని సరే ఎవరైనా సరే నువ్వు ప్రకటిస్తూనే చూడండి ఆయన ఆయన బంధకాల సరసాలు ఉన్నారు కూడా చూడండి అంత గొప్పగా దేవుణ్ణి కలిగిన మనము కాబట్టి వాళ్ళు ఎలాంటి సేవ చేస్తారు ఆ ఆదిమ సంఘం మొట్టమొదటి సంఘంలో అది అంత ఎప్పుడు జరిగింది తెలుసా ఎప్పుడైతే వాళ్ళు ఒక పరిషుదాత్మ అభిషేకం పొందుకున్నారో అక్కడి నుంచి వాళ్ళకి ధైర్యం స్టార్ట్ అయింది ఆ ఆత్మ ఎక్కడ కూడా ఒకళ్ళని వాళ్ళ ధైర్యంగా దేవుని సువార్థ ప్రకటించిన వాళ్ళు సరసాలు ఇస్తున్న దెబ్బల దగ్లిని ఎంత ఇంచినా కానీ వాళ్ళు సువార్థం మానలేదు కాబట్టి అందుకు మనం ఏం చేయాల తొమ్మిది రెండో రాసిన పత్రికలో రెండో అద్దెం పదో చంలో అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమలో క్రీస్తుతో కూడా క్రీస్తు వేస్తున్నందులో రక్షణ పొందవాలని నేను వారి కొరకు సమస్తం ఓచుకొన్నాను చూడండి ఎందుకు మనం ఆ రీతిగా మనం దేవుడు నిలబెట్టిడు ఎందుకు మనం అంత భారం కలిగి మన ఈ వాక్యలు ఇంతగా మనం ప్రయాసపడుతున్నామంటే ఏర్పరచబడిన వారు అంటే ఈరోజు ఏర్పరిచిన వారు వాళ్ళు ఏమవుతున్నారు ఈ లోకంలో జీవిస్తున్నారు కాబట్టి ఆయన మహిమలో జీవించాలా ఏర్పరచబడిన వారు కాబట్టి పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొంతమంది కాబట్టి ఆ కొంతమందిలో మనం ఉన్నాం కాబట్టి పిలవబడిన వాళ్ళు అనేకలు ఉన్నారు కానీ వాళ్ళు ఆయన మహిమలోకి రావాలంట నిత్య మహిమతో కూడా క్రీస్తు చేసినందు రక్షణ బొందాలండి అంటే రక్షణ బొందాలని వాళ్ళంతా ఆయన మహిమలోకి రావాలని వారి కొరకు సమస్తం కాబట్టి ప్రతి దేశంలో మనకు ఓర్పు సహనాలు మనకు అవసరం సేవా జీవితంలో మనం ఉన్నప్పుడు మనకు ఓర్పు ఉండాలా సహనం ఉండాలా దీర్ఘశాంతం ఉండాలా అన్నిటిని తాళాలా అన్నిటిని మనం భరించాలా దేనిసినా కూడా మనకు చూరుకుండడానికి వీలేదు పత్తి దాన్ని మనం భరించాలా అనే విషయం చెప్తుండూ అయితే నువ్వు అన్ని విషయంలో మనం మితంగా ఉండాలంట మన అన్ని విషయంలో అంటే అన్నిటిని భరించడాకు మనం సిద్ధంగా ఉండాలా మన ప్రభు భరించినా లేదా అన్ని భరించినా ఆయన కాబట్టి మనం కూడా అంతే ఆయన ధరించుకున్న మనం కూడా ఆ రీతి అంటే మనం క్రీస్తుని ధరించుకోలేదు అన్నట్టు ఆ వాక్యం చూసుకుంటే ఆయన ధరించుకుంటే క్రీస్తు మనసు మీరు ధరించుకోమని అంటే ఆయన ఎట్లా జీవించండు ఎట్లా శ్రమల్లో నిందల్లో బాధల్లో ఆయన ఎట్లా ఉన్నాడు అట్లా ఉన్న అట్లా ఉంటేనే ఆయన మనసును మనం ధరించుకున్నట్టు లేకపోతే మనం ఒక దశలో మనం ధరించుకుని ఒక దశలో మనకు మనం ఏదైనా రాంగ్ రాంగ్ విధానంలో పోతున్నాం అనుకో నీకు మనసు లేనట్టే ఈ వాక్యం ప్రకారంగా కాబట్టి అందుకు మనం ప్రత్యక్షణం ప్రవ్వ నీ మనసు నాకు అనుగ్రించే అది ఎంతో ప్రయాసంతో కూడింది కదా కాబట్టి ఆ ప్రయాసం మనకు ఉండాలి చివరికి ఎందుకంటే మనల్ని హింఛిస్తారు మన మీద ఏదో చేస్తారు కానీ నీలో కోపం రావద్దు నీలో ఓర్పు ఆ విధానాలు రావద్దు మనల్ని ప్రేమ కల్పించాలా వాళ్ళు ఎంత హింసించారు కూడా అంతగా నువ్వు ప్రేమ వలకపోయాలా ఆ ప్రేమ చూపిస్తే ఆ ప్రేమ ముందు ఆ దుష్ట శక్తులు కూడా పరిగెత్తిపోవాల్సి ఎందుకంటే ఆయన ప్రేమ అంత పవర్ ఉంది కాబట్టి ఆ ప్రేమను మనం చూపించాల మనుషు అందుకు మనం ప్రయాసపడమైన పౌలు ప్రేమగడ్డకు వెంటాడమనంటే అది పోగొట్టుకుంటారు మనుషులు చివరి కాలంలో కాబట్టి ఆయన చూపించిన ప్రేమ మనం ప్రతి క్షణం మనం ధరించుకోవాలని చెప్తున్నాం తర్వాత శ్రమపడుము సువార్థకని పని చేయము నీ పరిచర్య సంపూర్ణంగా జరిగించాలా నీకు ఇచ్చిన మన మనకి ఇచ్చిన రకరకాల మనకు ఒక్కొక్కరు ఒక పరిచర్ ఇచ్చిన సేవ కాబట్టి ఆ సేవ దాన్ని సంపూర్ణంగా మనం జరిగించాలి దాంట్లో ఎలాంటి లోపం ఉండొద్దు అన్నట్టు ఏమైనా లోపాలనే మనం సరి చేసుకోవాలి సంపూర్ణ మనం సాగిపోతూనే ఉండాల మనం ఒక రోజు సంపూర్ణంగా మనం అని తిరిగి వచ్చినప్పుడే సంపూర్ణత పౌరు లాంటి గొప్ప సేవకుడే సంపూర్ణ ఒకటికు అంటే ప్రతి దినం మనం సంపూర్ణంగా మల్టిఫ్లై అయితేనే అయితేనే దినదినం మనం అభివృద్ధి పొంత ఉంటే ఆయన తిరిగి వచ్చినప్పుడే అప్పుడు మనకి ఇమ్ముక్తనట్టు అప్పటికి మనకి ఇమోచనన్నట్టు అప్పుడు వరకు ప్రయాస పడుతూనే ఉండాల ప్రభులు ఆయన కొరకు ప్రయాసపడాలా ఆయనలాగా జీవించ ప్రయాసపడాలా తర్వాత ఆయన చేసిన ఆయన ఇచ్చిన మన పరిచర్యలు కూడా దాన్ని మనం నెరవేర్చుకోవాలా నెరవేర్చుకునే కొరకు ప్రయాసపడాలా కాబట్టి పౌలు ఆ రీతి చేసిండైనా మంచి పోరాటం పోరాడాను కదా అయినా తన పరుగు కడముట్టించుకున్నాడు విశ్వాసాన్ని కాపాడుకోడు అయినా కాబట్టి ప్రతి దశలో కూడా మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలా ప్రతి దశలో మనం కాపాడుకోవాలా మనం పిలిపేందుకు మన జ్ఞాపకం చేసుకోవాలా మనం ఏ స్థితిలో ఉన్నా ఏం పని చేసుకున్నా కానీ అవన్నీ మనం కాపాడుకోవాలా మన జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే దేవుని రాకటి చాలా దగ్గర కాబట్టి మనం సిద్ధపడే అనేకులు మనం సిద్ధపరచాలా కాబట్టి పరలోకం నుంచి పంపబడింది కదా ఈ ఒక సువార్త పేద రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యయనం పన్నెండవంలో పరలోకం నుండి పంపబడిన పరిశుదాత్మ వల్ల మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలపబడిన ఈ సంగతుల విషయమై కాబట్టి పరలోకమించి వచ్చింది ఈ సువార్త దేవుని ఆత్మ వల్ల కలిగింది ఈ సువార్త సత్యం కాబట్టి తమ కాదు కానీ మీ కొరకే తాము పరిచయ చేసిరన్న సంగతి వాళ్ళకు బయలుపరచబడెను దేవదూతలు ఈ కార్యము చూడ తొంగి చూడ చూడ గోరుచున్నారు అంటే పై నుంచి వాళ్ళు చూస్తారంట అంటే పాత నిబంధన కాలం ప్రవక్తలు భక్తులు కూడా మనతో పాటు సేవలు ఉన్నారని అన్న చెప్పిన కదా వాక్యం ఈ వాక్యం చూస్తున్న కదే అనిపించింది అంటే వాళ్ళ కాదు మన కోసమే పరిచర్ చేశారంట వాళ్ళు చూడండి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు ఎంతగా ఆయన చూస్తున్నాడు అవి ఆ కార్యాలు చూడటానికి దేవదూతలే పై నుంచి చూస్తున్నాడంట దేవుడు తన దూతలు చూడండి ఆయన చూడండి ఎలాంటి పరిచర్ దేవుడు మనకి ఇచ్చింది కదా కాబట్టి ఒకప్పుడు మనం గొరెల దారి తప్పిపోయిన వాళ్ళు మనం కానీ ఇప్పుడు ఆత్మల కాపైన మన ప్రభు వైపు మనం మళ్ళీను ఆయన మళ్ళించిన మనం కదా ఒకప్పుడు అబద్ధ బోధలో ఉంటే మతపరమైన జీవితంలో మనం ఉంటే కానీ వాటన్నిటి నుంచే దేవుడు మనకు విడదలు కల్పించిండు మన గుడ్డి నేతలు ఇప్పబడ్డాయి సత్యాన్ని గ్రహించగలను ఆయన వాక్యములు ఆయన వాగ్దానంలో మనం కనిపెట్టుకున్నాం కాబట్టి వాగ్దానం కనిపెట్టుకోవాలా కాబట్టి నిరీక్షణ టైంలో అబ్రహాం ఎట్లా వాగ్దానాన్ని కనిపెట్టుకున్నాడో అట్లనే విశ్వాసం లేదు నిరీక్షణ లేదు అసలు అసలు ఓపే లేదు ఆ టైంలో ఆయన దేవుని స్వరంని బయటకొచ్చిండు కానీ ఈరోజు ఎంతగానో మనం ఆయన స్వరం వింటున్నా కానీ మనం ఇంకా అవిశ్వాసంలోనే మనం పోతున్నాం ఒక దశలో అవిశ్వాసం వస్తూ ఉంటుంది ఒక దశలో అవన్నీ వస్తూ ఉంటాయి కానీ ఒకటి అన్నిటి మనం షేదించుకోవాలా ఆ లేఖనలు మనం అర్థం చేసుకోవాలా అనే విషయం చెప్తుంది అక్కడ కాబట్టి మనం ఉంటుంది చివరి బోర టైంలో అంటే చివరి కాలంలో ఉంటున్నాం అందుకే ప్రకటన గంధం పదవద్యం ఏడు పది ఏడవ ఏడవ దూత పలుకు దినములలో అతడు బోర ఊదబోచండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగని చెప్పాను అంటే సమాప్తమైన టైంకు మనం దగ్గర పడిపోయాం అంటే ఆ టైం అది సమాప్తం అయిపోయింది ఆల్రెడీ ఫుల్ఫిల్ అయిపోయింది కానీ అవి నెరవేరాలి ఈ టైంకి కాబట్టి అందుకు మనం ప్రతి మనం జాగ్రత్తగా ఉండాల ఆయన ఆయన పోలి ప్రతి దశలో మనం ఆయన వాక్యంలో జీవించాలా మరి విశేషంగా దేవుడు మనకి ఇచ్చిన పరిచర్య సంఘ క్షేమాభివృద్ధి మనుషులందరినీ జమ చేయాల అందరినీ దేవుని సందికి నడిపించాలా నాకు లోపల ఒక మందు ఉంది బయ బయట ఒక మందు ఉందని చెప్పిడు మన ప్రాభు కాబట్టి రెండు మందలు కలవాలా అప్పుడు కాపరి ఒక్కటే మంద కూడా ఒక్కటే కాబట్టి వేరే మంద కూడా ఉంది ఆయనకి కాబట్టి మనం ఒక మంద కోసమే ప్రయాసపడుతున్నాం మనం క్రైస్తవుల కోసమే ప్రయాసపడుతుంది కానీ బయట ఒక మంద ఉంది అనిలు వాళ్ళు అనాది కాలంలో ఆయన ప్రణాళికలు ఉన్నారు వాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా ఆయన బిడ్డలే కదా కాబట్టి అనిలు కూడా మన స్వార్త చెప్పాలా కాబట్టి అవి అన్ని కలవాలని చెప్తూ కలపాలా వాటిని సమకూర్చి వాడు ఉంది నా హోమ కాబట్టి మనం సమకూర్చాలా మనం సమకూర్చాలా ఆ పరిచయ దేవుడు మనకి ఇచ్చింది ఈ లోకంలో సమకూర్స్తలేదు ఎవరు నాకెందుకు అన్నట్టు ఉన్నారు అని మనం అట్లా ఉండొద్దు మనకు మనం ఆ రీతి ఉండలేం కూడా మనం ఎందుకంటే మన ఆయన ప్రేమ క్రీస్తు ప్రేమ మనల్ని బలవంతం చేస్తుంది కదా కాబట్టి ఆయన ప్రేమ అందుకు ఆయన ప్రేమ మనకి ఎంతో అవసరం ఆయన ప్రేమ ఉంటే మనం ఇతరులు మనం ప్రేమించగలం కదా మనల్ని ఎట్ట ప్రేమించుకున్నామో అట్టనే ప్రేమించగలం ఆయన అందుకు పౌలు అంటాడు ప్రేమ గలటకు ప్రయాసం పట్టుకోవడానికి వెంటాడాల ఆయన ప్రేమ కదా ఆయన వెంటాడాల మనం ప్రత్యక్షణం ఆయన ప్రేమను పొందడానికి మనం వెంటాడాలంట ప్రతిక్షణం కాబట్టి తొమ్మిదో వచనంలో ఎనిమిదో వచ్చిన అంతట పరలోకంలో నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడొచ్చు నువ్వు వెళ్ళి సముద్రం మీదనూ భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో ఉన్న ఆ చిన్న పుస్తకము తీసుకోమంట వింటిని అంటే ఈ పుస్తకం ఇది చెప్పిన మనం అన్న ఒకసారి ఈ దూత మన ప్రవ్వే కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ఆ పుస్తకం తీసుకో ముద్దలు నిప్పబడ్డాయి ఆ పుస్తకం తీసుకొని చెప్తున్నక్కడ ఆ దూత ఎద్దకు నేను వెళ్ళి చిన్న పుస్తకము నా అడగగా దాన్ని తీసుకొని తినివేము అది నీ కడుపుకు చేదగను కానీ నీ నోటికి తేనె వల్లే మధురంగా ఉండినని చెప్పాను కాబట్టి అందులో రాయబడ్డ వాటి అన్నిటినీ మనకి చేదులాగానే ఉంటాయంట అంటే ఎన్నో చేదు అనుభవాలు ఉంటాయి అక్కడ తీర్పుల గురించి ఉంటాయి ఎన్నో ఉంటాయి కానీ వాటి అన్నిటి మనం భరించాలా కాబట్టి వాటి అన్నిటి మనం ప్రకటించాలి మనలో ఎంత కాలం పెట్టుకుంటూ కాబట్టి వినిమయా కూడా ఎంతగా వేదన పడి ఆయన కానీ వాళ్ళు వినలే చూడండి కాబట్టి మనం చెప్పాలా మనుషులకి ఎంత భయంకరంగా నశించిపోతాయి లోకంలో కాబట్టి మనం చెప్పాలా మనం అది భుజించాలా ఆ వాక్యాన్ని మనం భుజించాలా అంతట నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో తీసుకొని తినివేసి తిని అది నా నోటికి తేనె వల్ల మధురంగా ఉండేను కానీ దాన్ని నా కడుపుకు చేదాయను అప్పుడు చెప్తున్న యోహాన్ భక్తుడికి అప్పుడు వారు నీవు ప్రజలు గుర్చియో జనముల గుచ్చియో ఆయా భాషలో మాట్లాడే వారి గుర్చియో అనేక మంది రాజులను గుచ్చియో మరలా ప్రవచింపన అగత్యం అని కాబట్టి యోహాన్ భక్తుడు మరలా ఆయన ప్రవచనం చెప్పాలా ఆ పద్మాశి దీపంలో దర్శనం చూస్తున్నాడు కాబట్టి మళ్ళా పోయి యహోన్ భక్త సేవ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఏ రీతిగా దీన్ని అర్థం చేసుకుంటాం చూడండి మనకి ఇవన్నీ దేవుడు మనకు బయలుపరిండు కాబట్టి నువ్వు అది తీసుకొని నువ్వు ఏం చేయాలా మనం ఒకదానకు దీని రాజుల దటో నిలబడొచ్చు మనుషులుట రకరకాలమైన మనుషులుతో మనం నిలబడతాం ఈ వాక్యం ప్రకారంగా కాబట్టి ఆ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రకటించాలన్నట్టు అనేకులు ఏదో ధైర్యంగా మనం ప్రకటించాలా ఆయా భాష మాట్లాడేవారంటే ప్రతి రకరకాలమైన ప్రజల దగ్గర దేవుడు మనం నడిపిస్తాడు మన సేవ అట్లా ఉండబోతుంది కాబట్టి అలాంటి పరిచయం కోసం మనం ప్రయాసపడాలి ఎందుకంటే ఒక విషయం మనం అర్థం చేసుకోవాలా అది అంత ఈజీ కాదు కదా కాబట్టి అందుకు దేవుడు మనకు అధికారం ఇచ్చింది కదా ఈ భూమి ఈ లోకం మీద మనకు అధికారం ఇచ్చింది మనం ప్రభు ఏసు ప్రభు శిష్యులతోని ఈ భూమి మీద నాకు సర్వాధికారం అంటాడు అధికారం దేవుడు నాకు ఇవ్వబడింది అధికారం నేను మీకు ఇస్తున్నా నేను పొందుకొని మీకు ఇస్తున్నా కాబట్టి ఆ అధికారం మనం ఏం చేయాలి ఆయన మైమ కొరకు వాడుతూ ఆయనను మహిమ ప్రతి దశలు రాజులు ఎదుట అనేక జనులు ఎదుట ఏసు క్రీస్తు నామం మహిమపరచబడాల ఆ నామంలో పత్తి మోకాలు వంగాల్సిందే ఆ నామంలో ప్రతి ఒక్కడు దేవుని ఒప్పుకోవాల్సిందే కాబట్టి అంత పవరు అంత శక్తి దేవుడు మనకి ఇచ్చిను మనం మనకి ఎప్పుడు మనం మర్చిపోవద్దు కాబట్టి అందుకే మనం చూస్తున్నాం చూడండి ఆ రీతిగా మనం మన సేవా జీవితం మనం కొనసాగించుకోవాలా అనే విషయము చెప్తుండు ప్రకటన గ్రంథం పద్నాలుగో అధ్యాయము ఆలోచనలో అప్పుడు మరొక దూతను చూచి అతడు భూనివాసులకు అనగా ప్రతి జనములలోనూ ప్రతి వంశములలోనూ వంశములకు ఆయా భాషలో మాట్లాడే ప్రతి ప్రజలకును సువార్త ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యన ఒక దూత చూడండి ఆకాశ అనే విషయం మనం అక్కడ కాబట్టి ఆ రీతిగానే ప్రణాన గంధంలో కూడా ఆ ఏడవచ్చన మళ్ళీ అదే అదే ఏడవచ్చనంలో అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమ పర్చుడి ఆయన తీర్పు తీర్చి గడియ వచ్చిన గనక ఆకాశముని భూమిని సముద్రమును జలధారంలో కలిగించిన వానికే నమస్కారం చేయుడని గొప్ప స్వరముతో చెప్పాను కాబట్టి మనం మనం ఆ స్వరంలాగుండాలా దేవుని రాకడానే తీర్పు రాబోతుంది ఈ లోకంలో శిక్ష రాబోతుంది అని గొప్ప స్వరముతో ఆ నిత్య సువార్తను మనము ప్రకటించాల అనేకులకి ఆయన సత్య సువార్తను అది వెలుగులోకి తీసుకొచ్చిన మన ప్రభు అనేకులు సీక్రెట్లో ఉన్న వాళ్ళకి వెలుగులోకి మనం తీసుకురావాలా మనం మనం ఈ లోకానికి వెలుగు కాబట్టి ఆయన వెలుగుండి మనం ఎదజల్లాలా ఆ పక్షి రాజు వల్ల మన అక్కడ ప్రాణ గ్రంథం అధ్యాయం పదమూడు వచ్చిన చూస్తే ఇక్కడ ఆ ఈ వాక్యం ఈ వాక్యం మనం చూస్తే మరియు నేను చూడగా ఆకాశ మధ్య ఒక పక్షి ఎగురుచు బోరలో ఓదబోచన్న ముగ్గురు దూతల బోరల శబ్దములు బట్టి భూ అయ్యో అయ్యో అయ్యో అని గొప్ప స్వరముతో చెప్పడం ఏంటంటే శ్రమ శ్రమ శ్రమ ఓ అని ఉంది ఇంగ్లీష్ బైబుల్లో శ్రమ శ్రమ శ్రమ కాబట్టి ఈ భూనివాస శ్రమ కాబట్టి పక్షిరాజు మన ప్రవ్ పక్షిరాజు పిల్లలు మనం కాబట్టి నువ్వు ఆకాశవాసలాగా మనం ఉంటున్నా కాబట్టి నువ్వు పైన వాళ్ళు కాబట్టి నీకు ఈ లోకంలో ఏం జరిగిపోతుందో సమస్తం అని చూపిస్తూ ఉంటాడు కాబట్టి మనము ఆ నిత్య స్వార్తను పట్టుకొని ఈ లోకంలోకి శ్రమ వస్తుందని మనం మనుషులు హెచ్చరించారు అందుకు మనకు ప్రవచన వరం ఎంతో అవసరం అందుకు మనకు ప్రేమ ఎంతో అవసరం అందుకు పేతులతో ఇంకొన్ని తీసుకుని వాక్యం ముగిస్తా పదహారో అధ్యాయం మత్స్సు తర్వాత పదహారో అధ్యాయంలో మరియు నువ్వు పేతురువు అంటే పేతురన్న శబ్దమునకు రాయి అని అర్థం అంటే బండ అన్నట్టు మరి నువ్వు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదువు కాబట్టి ఆయన సంఘం మనం కట్టాల ఆయన శరం అంటే సంగం కదా దేవుని సంఘం అంటే దేవుని బిడలు మనకు కట్టాలా బిల్డింగ్స్ కాదు ఈ లోకంలో ఈ వాక్యం మర్చిపోయి బిల్డింగ్స్ కట్టుకున్నారు కోట్లు కోట్లు పెట్టి బిల్డింగ్స్ కట్టుకున్నారు కానీ మనకు అవసరం లేదు కానీ మనం మనకు దేవు చెప్పించే అది ఆత్మ సంబంధమైన మందిరం అనే పేతు రాసిన పత్రికలో మనం పరిశుద్ధ జనాంగంగా పరిశుద్ధ యాజకులుగా ఆత్మ సంబంధ బలు అర్పించే యాజకులుగా ఉన్నాం బలు అర్పణ ఆత్మ సంబంధమైన ప్రార్థనలు అది ఆత్మీయంగా మారిపోయింది అనేది ఈ రోజు కూడా క్రైస్త సంఘం తెలియదు కాబట్టి దేవుడు మనకు అది బయలుపరిచిండు కాబట్టి మనకు బయలుపరిచినప్పుడు మనం ఏం చేయాలా ఆయా భాషలో మాట్లాడే వరకు అందరికీ మనం ఆ నిత్యస్వార్త మనం ప్రకటించాలా అందుకు మనకు ప్రవచనవరం అవసరం అందుకు మనం ధైర్యంగా ఆయన వాక్యాన్ని ప్రకటించాలా ఇక్కడ చూడండి పరలోక రాజ్యం యొక్క తాలపు చేతులు పద్దెనిమిది చూడండి మరియు పేతురు నీవు పేతురు నా ఈ బండ మీద నా సంగమను కట్టుదువు కాబట్టి కట్టాలంటారు తర్వాత పాతాలు ఒక ద్వారములు దాని ఎదుట నిలవ నేరవని నీతో చెప్తున్నానున్నాడు పేతుడితో చెప్తున్నాడు కాబట్టి ఇప్పుడు పేతుడు ఉన్నాడా ఇప్పుడు లేవుడు ఇప్పుడు నువ్వు ఇప్పుడు మనతో చెప్తున్నాడు దేవుడు నీతో ఏ నరక ద్వారాలు కానీ పాతాలు ఒక ద్వారాలు కానీ ఎదుట ఎందుకంటే ఆల్రెడీ కీస్ దేవుడికి ఇచ్చేసింది నీకు మరణము నుంచి పాతాల ద్వారాలు ఆ కీసు దేవుడు ఇచ్చేసింది ఇందాక గ్రంథంలో అందుకు నువ్వు డోర్స్ ఓపెన్ చేయాలా నువ్వు ఎక్కడ అక్కడ ఓపెన్ చేయాలా అవన్నీ మూసుకోమైన బంధకాలు ఉన్నారు మనుషులంతా ఆ అధికారం దేవుని కిచ్చెండు నువ్వు అడుగు పెడితే అవి ఓపెన్ అయిపోతాయి కాబట్టి ను పోతేనే అది జరుగుతుంది మనం అక్కడ పోతేనే జరుగుతుంది ఎక్కడ జరగదు అధికారం ఉండి కూడా దాన్ని ప్రజల్లో పోయి అమలు పరచకపోతే అధికారం ఉండి కూడా ప్రయోజనం లేదన్నట్టు కాబట్టి అందుకు మనము వెళ్ళాలా మన వాసన విడిచి బయటికి వెళ్ళాలా అందుకే పేరుతురంటుడు ఈ గుడారం విడిచి నేను త్వరగా ఈ నా గుడారం విడిచి దేవుని గుడారంలో సేవ చేస్తా నేను విడిచిపెట్టాల్సిందే నా గుడారం శరీరమైన జీవ దేవుని గుడాలను నేను సేవ చేయాలంటే కాబట్టి మనము ట్రాన్స్ఫామ్ కావాలా ఆత్మీయమైన విధానంలోకి మనం ఒక దశ నుంచి ఒక దశకి మనం ట్రాన్స్ఫామ్ కావాల ట్రాన్స్ఫర్ కావాలా మనం చూడండి కాబట్టి కాబట్టి మన ఎంతకాలం మనం మన గుడాలలో ఉంటాం కాబట్టి ఆత్మస్థమైన గుడాలను ఉండడం నేర్చుకోవాలా ఆ గుడాలలో ఉంటేనే అవన్నీ దేవుడు మనకి ఇవి చూపిస్తా ఉన్నట్టు ఏముంది అక్కడ నా సంగమును కట్టుదు కట్టుదును పాతాలొక ద్వారంలో దాని ఎదుట నిలబడ నేరమని నీతో చెప్తున్నాను కాబట్టి దేవుని సంఘం ఎదుట పాతాలక ద్వారా నిలబడలేదు సంఘానికి అంత పవర్ దేవుడు ఇచ్చే చర్చకి ఈరోజు ఈరోజు సంఘము ఏం చేస్తుంది ఆ పవర్ అంతా పోగొట్టుకొని వాడాదిలో పోయి వాడు మోసగించడు సైతాను సంఘాన్ని మోసగించిన వాడు భయపెడుతున్న భయంతో మనుషులు జీవిస్తున్నారు కాబట్టి దేవుడు మనకు చూపిస్తున్నాడు నువ్వు ఆ భయం నుంచి సంఘాన్ని క్షేమాభివృద్ధిలోకి నడిపించాలా హెచ్చరించాలా ఆదరణ కలిగించాలా కాబట్టి ఆ సేవ దేవుడు మనకి ఇచ్చండి కాబట్టి చూడండి అక్కడ పరలోకం అందు పరలోక రాజ్యం యొక్క తాళ చేతునికి ఇచ్చేదని ఉంది తర్వాత నీవు భూలోకము అందు దేని బంధించదు అది పరలోకం అందు కాబట్టి పవర్స్ అధికారం పరలోక రాజ్యం ఒక ఇచ్చేసిన ఆల్రెడీ తర్వాత నీవు భూలోకం దేవుని బంధిస్తావు అది పరలోకంలో బంధింపబడుతుంట భూలోకము దేని విప్పతో అది పరలోకము విప్పబడు అంటే అన్నిటిని ఓపెన్ చేయాలని చెప్తున్నా అక్కడ అంటే ఇవన్నీ ఆత్మీయమైన విధానాలు ఇవన్నీ సీక్రెట్స్ అన్నట్టు ఆ పర్లోకరాజ్యం సంబంధించిన విషయాలు అందుకు ప్రవచన వరం మనకు అవసరం అన్నట్టు కాబట్టి మనం ఎందుకు ఈరోజు సంఘంకి అది లేదు అందుకు పర్లోక రాజ్యం ముగించిన విషయాల్లో సంఘము ఫెయిల్ అయిపోయింది విఫలం అయిపోయి దేవుని నమ్ముకొను నమ్ముకున్నాం చాలు అంతే ఉంటే చాలు అనుకున్నారు ఆ రీతిగానే జీవిస్తున్నారు ఏదో సేవ చేస్తా సేవ అది కాదు విధానం కానీ ఇక్కడ సంఘం ఏం చేయాలని చెప్తున్నా అక్కడ కానీ ఈరోజు చేస్తలేదు కాబట్టి ఈరోజు దేవుడు మనకు ఆ విధానాలు మనకు చూపించను అనేక పర్యాల నుంచి కాబట్టి ఏది మనం బంధిస్తామో అది బంధింపబడుతుంది ఏది విప్పతాం అది ఈ కుటుంబంలో ఈ ఈ బంధకాల నుంచి అది విప్పబడాల్సిందే బంధకాల నుంచి అంటే విడదల యేసుక్రీస్తు నామలో ఆ నామాన్ని విచరించినప్పుడు ఆ అధికారం దేవుడికి మనకి ఇస్తున్నప్పుడు అవన్నీ ఓపెన్ చేసి వాళ్ళందరినీ తీసుకొని గొప్ప సమూహాన్ని ఒక్కనొక దినము ప్రభు చింత ఇదిగో ప్రవ్వ ఇంత జనాలు నేను తీసుకొచ్చిన ప్రభావ మీరు ఇచ్చిన అధికారం ఉన్నప్పుడు మంచి దాసుడా దాసురాలని బిరుదు దేవుడు మనకి ఇస్తున్న కాబట్టి ఆ రీతిగా మనం ఉండాలా అనే విషయం చెప్తున్నాం అందుకు ప్రణానగంధంలో మనం ఉండాలి చూసినాం కదా ఒకటో అధ్యాయం పద్దెనిమిది నేను మొదటి వాడను కడపటి వాడను జీవించి వాడను ఇదిగో మృతుడి నైతిని ఇదిగో యుగ యుగములు సజీవునై ఉన్నాను ఆయన ఆయన మారని దేవుడైనా మరణము ఆయన బంధించిన అసాధ్యం మరణపు ములిని ఇచ్చిన గొప్ప దేవుడైనా ఎందుకంటే మరియు మరణం యొక్కయు పాతం యొక్క యొక్క యొక్క తాలాపు చెవులు నా స్వాధీంలో ఉన్నాయి కాబట్టి ఆయన తీసేసుకోండు సైతాన్ని నుంచి అవి తీసేసుకోండు ఆయన మరణం ద్వారా ఆ కీస్ దేవుడు మనకి ఈరోజు ఇచ్చిండు మరణం అంచులో వాళ్ళకి జీవం న్యూ ప్రవచిస్తే వాళ్ళకి జీవం వస్తుంది ఏడ్చికలు ప్రవచించిందా లేదా ఏచికలు ప్రవచనం చెప్తే ఈ ఎండుప జీవం వచ్చును కాకంటే వచ్చిందా లేదా దేవుడు చెప్తున్నా అక్కడ ప్రవచించమని ప్రవచనం చెప్పు ఈ ఎండుపు బ్రతకగలవా నరపుత్రుడు ప్రభు నాకు తెలియదు అన్నాడు కాబట్టి ఈ జీవం వచ్చినట్టు ప్రవచించినప్పుడు ఆయన ప్రవచిస్తే ఎముకలు అన్నట్టు జీవం వచ్చేసినాయి అన్ని అతుక్కున్నాయి మొత్తం ఆ లోయలో తీసుకున్న దేవుడు ఈ రోజు ఎండిపోయిన ఎముక ఉంది ఈ రోజు దేవుని సంఘం అది ఎముక జీవం లేని ఉంది ఇస్రాల్ పోలిందంటే ఇస్రా ఎవరు ఆత్మీయమైన ఇస్రాలు ఒకటే పాత నిబంధన కొత్త నిబంధన ఒకటే ఇజ్రాయల్ ఇన్ని ఇస్రాయల్ లేవు కాబట్టి ఆయన రాకడ దినాల్లో మనం ఉంటున్నాం కాబట్టి మనం పోయి ఉచ్చరిస్తే ఏసు క్రీస్తు అవి అన్ని జరుగుతాయి ఆ పవర్ దేవుడు మనకి ఇచ్చిండు కాబట్టి మనం భయపడొద్దు వాక్యాన్ని ముగిస్తున్నాం అప్పుడు మరి యొక్క దూతను చూసి అతడు భూనివాసులకు ఇచ్చింది మనం మద్ద వార్త ప్రకటన కదా ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచ్చినంలో మరణం యొక్క తాళ పాతలం యొక్క కాలపు చేతులు నా స్వాధీనం ఉన్నాయి కాగా నీవు చూసిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలగబోటి ఈ విషయాలు చూడండి నువ్వు చూసిన ఏం చూస్తున్నావు ఇప్పుడు ఏం ఉన్నాయి వీటి ఏం జరగబోతుంది ఇవి మనం చూడాలంట ఈరోజు సంఘానికి క్షేమం లేదు హెచ్చరిక లేదు లేదు కాబట్టి వాటన్నిటిని మనం చెప్పాలా ఏం జరగబోతుంది ఇప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు ఇంకా ఏం జరగబోతుంది చూడండి నువ్వేం చూస్తున్నావు దేవునికి ఏం చూపిస్తున్నాడు తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది తర్వాత ఏం జరగబోతుంది అదే కదా అక్కడ క్షేమం సంఘ క్షేమ అభివృద్ధి అంటే ఆ రీతిగా ఉంది కాబట్టి అది మనం చెప్పాలా ఆ సంఘాలకి అనే విషయం చెప్తున్నా అక్కడ తర్వాత చూడండి పది ఇరవై వచ్చినంలో అనగా నా కుడి చేతిలో నువ్వు చూసిన ఏడు నక్షత్రములకు మర్మము ఆ ఏడు సువర్ణ దీపస్తంభములకు సంగతి రాయుము ఆ ఏడు దీపస్తములు ఏడు సంగాలకు దూతలు ఆ ఏడు సంఘములు ఏడు దీపస్తములు ఏడు సంఘాలు అంటే ఇవన్నీ సంఘాలకే సాదృష్యము సేవకులకే సాదృష్యం అని చెప్తుండు కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా మనం ప్రకటించాలా మనం అనేకులకి నిత్య శివార్థం మనం మరి విశేషంగా ప్రేమలో ప్రయాసం ఎందుకంటే అనేకులు ప్రేమ చల్లారిపోతుందని మన ప్రభు చెప్పిండు మనుషుల్లో ప్రేమ ఉండదు దేవుని బిడలో ప్రేమ ఉండదు అసలు ఉండదు ప్రేమ రక్షణ పొంది ప్రేమ ఉండదు అన్నట్టు ఆ టైంకు మనం వచ్చేసాం కాబట్టి మనం మటుకు ఆ కలవరిసిల్లో చూపించిన ప్రేమను మటుకు మనం విడిచిపెట్టద్దు ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రేమ మన పోతే ఒక్కరున కూడా నువ్వు రక్షణ నడిపించవు ఒక్కన కూడా నువ్వు ప్రవచనంతో నడిపించలేవు ఆ ప్రేమలో పవర్ ఉంది అది లోకాదీతమైన ప్రేమ కాదు ఆయన ప్రేమ నీలో ఉంటే ఆ ప్రేమ నువ్వు మనుషులు చూపిస్తే దుష్టశక్తులు కూడా పరిగెత్తిపోతే ఆ ప్రేమకు అనేకులు ఆకర్షితులై ఆయన రక్షించుకుంటాడు అంత గొప్ప ప్రేమ ఆ కలవరిసిల్లో ప్రేమ ఆ ప్రేమ మనం ప్రయాసపడాలా మరి విశేషంగా ప్రవచన వరం గురించి మనం ప్రయాసపడాల కాబట్టి అందుకే మనం చూస్తాం అపోస్తుల కార్యంలో పద్నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులు శిష్యులుగా చేసిన తర్వాత లూస్ రాకును ఈకోన్యాకును తిరిగి వచ్చిండ్రు పౌలు సేవ జీతం శిష్యులు ఎట్లా సేవ చేశారు రకరకాల ప్రాంతాలకు వెళ్ళి సువార్త చెప్పినారు తర్వాత ఇరవై రెండు వచ్చినప్పుడు శిష్యుల మనుషులను దృఢపరిచి నిలకడగా ఉండవాలని కాబట్టి ప్రతి ఒక్కరు మనం దృఢపరచాలా దేవుని సేవకులు మనం బలపరచాలా మనకు శ్రమలు తప్ప వాళ్ళ విశ్వాసాన్ని దృఢపరచాలా వాళ్ళ విశ్వాసం నిలకడగా ఉండాలా మీరు కాబట్టి నిలకడగా ఉండదు నిలకడ ఉండదు విశ్వాసంలో నిలకడ ఉండదు పోతుంది విశ్వాసం ప్రేమ పోతుంది కాబట్టి మనం నిలకడగా ఉండాలా నీ విశ్వాసం పోతుందా లేదు కాపాడుకోవాలా మనం ఆయన ప్రేమను మనలో ఉందో లేదు చూసుకోవాలా ప్రతి దశలో మనం జాగ్రత్తగా ఉండాలా తర్వాత అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపాలని వారిని హెచ్చరించి నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఎన్నో శ్రమలు అనుభవించాలా సేవా జీవితంలో మనకు శ్రమలు తప్పవని సేవకులు హెచ్చరించి ఈరోజు ఎక్కడుంది ఇలాంటి బోధ నీకు ఎలాంటి శ్రమలు రావని చెప్పి సంఘాన్ని మబ్బపెట్టి అబద్ధ బోధ చెప్పి వాళ్ళు వాళ్ళు ఇంకా సోమర్లాగా తయారు చేస్తే ఎక్కడ ఉంటుంది ఆదరణ శ్రమ అందుకు శ్రమలు వచ్చినప్పుడు వాళ్ళు షేక్ అయిపోతున్నారే కాబట్టి ఈ వాక్యం ముందుగా చెప్తే వాళ్ళు జాగ్రత్త ఎట్లా జాగ్రత్త చెప్తే వాళ్ళు బలపడి సమస్యలను శ్రమను ఎదుర్కొని నిలబడగల ప్రభు కొరకు ఆ రీతిగా లేదు సంఘం అందుకు దేవుడు మనకిచ్చిన ఆ విధానాలు మనం ధైర్యంగా చెప్పాల మనం పోతే అవి జరుగుతాయి మనం పోతే అన్ని ఓపెన్ అయిపోతాయి ను ఓపెన్ చేయగలవు ఎందుకంటే ఆ కీస్ నీళ్ళ ఉంది తాళం ఏలు లేకపోతే ఇంటికి తాళం వేస్తే ఎట్లా కాబట్టి ఆ కీస్ దేవుడు మనకి ఇచ్చాడు మనం ఓపెన్ చేయాలా అనేకులకు ప్రభు చెందుకు మనం నడిపించాలా అనే రాక తొరగుంది మనం సిద్ధపడాలా అనేకులు మనం సిద్ధపరచాలా మనం ప్రభు చెప్పిండు కాబట్టి అనేకమైన విషయాలు మనం చూస్తున్నాము కాబట్టి అన్నిటిని మనం ఎక్కడ సరే నిర్మేత చెప్పండి యూదో రాజుల దగ్గర పోయిన ప్రధాన దగ్గర పోయిన అధికారుల దగ్గర పోయిన ఎక్కడ సరే ఇనుప గోడలు కానీ ఇతడు ప్రాకారంగా నేను నిలబెడతా వాళ్ళని యుద్ధం చేస్తారు కానీ నిన్ను విడిపించట నేను నీకు తోడేనని అన్నారు ఏస్పా చెప్పాడు మన ప్రభు కాబట్టి ఆయన మనకి సెలవిస్తుండడు మనం ఎక్కడ సరే మనకు విజయం అందే సైతాన్ శక్తులు కూడా వారికి గజ గజ వణకాల్సిందే రాజ్యం వాళ్ళ ద్వారాలు మొత్తం పతనం అప్పుడు గొప్ప జనాల సమయంలో అందరినీ మనం బయట తీసుకురావాలా అన్నిలు కూడా ద్వారాలు దెరవబడ్డాయని చూస్తారు మనం అక్కడ కార్యంలో ద్వారాలు తెచ్చిన దేవుడు అంటే ఓపెన్ చేసేస్తున్నాడు మనం పోతే అవి ఓపెన్ అయిపోతాయి పౌలుశీలలో శిష్యులంతా పోలేరు అనిల్ దగ్గరికి వెళ్ళిన సువార్థ డోర్స్ ఓపెన్ చేసేసిన మన ప్రభు అనేకులు ప్రభు చెంద చేర్చబడినారు కాబట్టి అనిల్ కూడా మనం సేవ చేయాలా అనిల్ కూడా సువార్థ ప్రకటించాలా అలాంటి సేవలో ప్రభు మనందరినీ నడిపించాలని ప్రార్థన చేస్తాం పరిశుద్ధులకు దేవ మా ప్రియ పరలోక తండ్రి నీకే స్తో స్తోతాలు అర్పించుకున్న గొప్ప దేవ నీకు వర్ణాలు ఇస్తయ్యా నా తండ్రి నా దేవ మీ వాకింగ్ చేత మీరు మమ్మల్ని బలపరిచినైనా అవును ప్రవ్వ నాయన మీరు ఇచ్చిన అధికారం నైనా మీ మైము కొరకు మేము వాడుకోవాలా ప్రవ్వ అధికారం ఇచ్చినారు ప్రభావ శక్తి మీరు అది రిలీజ్ చేస్తారు ప్రభావ మేము అమర్పు వచ్చినప్పుడు ఓ దేవా పాతాల ఒక ద్వారాలు కూడా మా ముందు నిలవలేవని ప్రవ్వ మీరు అన్నారు ప్రవ్వ తండ్రి పరలోక రాజ్య తాలాపు చేతులు మనకి మాకు ఇచ్చినారు ప్రవ్వ ఇచ్చినారు గొప్ప దేవ ఎస్త మేము ఎక్కడ అడుగు పెడితే ప్రభావ దుష్ట శక్తులని పటాపంచలు కావాలా ప్రభావ డోర్స్ ఓపెన్ చేయాలా వారి బంధకాల్లో మనుషులు దాగి ఉన్నారు ప్రభావ వారి బంది గృహంలో వాళ్ళు పడి ఉన్నారు ప్రవ్వ ఏషో గ్రంథంలో చేసిన వాక్యం ప్రకారంగానైనా వాళ్ళందరినీ ఓపెన్ చేయాలా వాళ్ళని బయట తీస్తుడానికి నేను నిబంధనగా ప్రజలకు నిబంధన నేను కాపాడి ప్రజలకు నిబంధనగా నేను నియమించితున్నా మీరు అన్నారు ప్రభా ఏషోయ గ్రంథంలోనైనా అందుకు మమ్మల్ని కాపాడనారు ఇంతకాలం కాబట్టి నిబంధన చేయడానికి మీ నిబంధనలోకి వాళ్ళు నడిపించడానికి మమ్మల్ని నిలబెట్టుకున్నారు ఈ లోకంలో కాబట్టి ప్రవ్వా ఆ బంధింపబడిన వాళ్ళందరినీ బయట తీసుకున్నారు డోర్స్ ఓపెన్ చేయాలా వాడు డోర్స్ ప్రవ్వ వాడు మోసగించినట్టు ప్రభావా ఈ రోజు క్రైస్తవ సంఘం తెలుసుకునే స్థితి ఉంది కాబట్టి మీరు మాకు బయలుపరిచినారు గొప్ప దేవానికి వందాలు ఇస్తాయా నీకే కృతజ్ఞతలైనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ ఫాదర్ నా ప్రవ్వా ఆ వాక్య మారులు మేము భద్రపరచుకొని ప్రతి మేము ప్రేమలు కూడా మీ ప్రేమను మనుషులకు రుచి చూపించాలా ప్రవ్వ ఈ లోకాధిపైన ప్రేమలు ఉన్నారు వాళ్ళు అది మోసకారమైన ప్రవ్వ కాబట్టి మీ ప్రేమ మేము చూపించాలా అలాంటి ప్రేమలో మమ్మల్ని నడిపించాలంటే ప్రేమ ఆత్మను మాకు అనుగ్రించండి ప్రవచన వరం మాకు అందరికి అనుగ్రించినైనా ఓ ప్రవ మీ సత్యాన్ని ప్రవ సంఘ క్షేమభివృద్ధి కొరకు హెచ్చరిక ఆదరణ ప్రవ కలిగించి అనేకులు మీ చెంత నడిపించాలా అలాంటి సేవలు మమ్మల్ని అందరూ నడిపించి మీరు రాకుండా సిద్ధపరచుకోమని ఓ ప్రవ్వ నైనా మా గ్రూప్ సభ్యులను మీరు బలపచ్చని నూతనంగా పరిశుధాత్మతో అభిషేకించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరూ సాక్షులు పెట్టుకొని భయంకర శ్రమల కాలంలో ఈ శ్రమల వల్ల ఎవరు కదిలింపబడకుండా ప్రవ్వ మేము ఏ స్థితిలో మేము పిలవడ్డవా పిలుపుకు తగినట్లు ప్రవ్వ చివరి వరకు మీ రక్షణ ప్రణాలకు మేము నిలబడాలా అనేకులు నిలబెట్టాలా నడిపించాలా అలాంటి సేవలో మమ్మల్ని అందరు నడిపించిన బలపరిచి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని పెట్టుకొని మీ రాకపోతే మమ్మల్ని అందరిని సిద్ధపచ్చుకోమని పరిశుద్ధ నా మమ్మల్ని ప్రార్థించను అంత్రి పరిశుద్ధ ఒక దేవాసా మీకు వందనాలనైనా కృతజ్ఞతలు తండ్రి ఇస్తూ తెలుస్తూ తనైనా అవును ప్రభావ అనేక పర్యాయలు ప్రభావ తన మళ్ళీ మేము ఎంతగానో తన మళ్ళీ చింతిస్తూ మీరు మమ్మల్ని పదే పదే ఆదరిస్తూ నడిపిస్తుంది మీకు ఎంత వందనాలనైనా అవును ప్రభ సేమ సేవా జీవితంలో ఎన్నో శ్రమాలు వస్తాయని మీరు హెచ్చరించినారు ప్రభ ఎన్నో వచ్చినాయి కూడా ప్రభావ కానీ మమ్మల్ని మీరు ఏ రీతికి కూడా ప్రభావ విడిచిపెట్టలేదు నేను ఎన్నడో గిడవను ఎడబాయనన్నారు నైనా అవును ప్రభా మీకు ఎంత వదనాలి యోపు విషయంలోనే మేము చూస్తున్నాం ప్రభావ అతను ఎంతగానో తండ్రి ఆయన దేశమంతటా తన మళ్ళీ సహాయకుడుగు ఉన్నాడు ప్రభావ ప్రతి ఒక్కరికి సహాయకుడుగు ఉన్నాడు ప్రభా అవును ప్రభా ఇటువంటి వాడికి ఎందుకు ఇంత భయంకరమైన శ్రమ అనేసి అనేకులు ప్రశ్నించినారు ఆ రోజు ప్రభావ తాని ప్రభా సుఖంలో కూడా దేవుడు తోడే ఉంటాడు శ్రమలో కూడా అతను తోడే ఉంటాడన్న సాక్ష్యం యోబు పంచుకున్నాడు ప్రభావ అటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి ప్రభావ నాకెందుకు ఈ బాధ నాకెందుకు ఈ శ్రమాన్ని ప్రశ్నిస్తున్నారు ప్రభా మేము ఆలయగా ప్రశ్నించడానికి వీల్లేదు నైనా ప్రతి దశలో మా విశ్వాసాన్ని పో ప్రభా ఆ యొక్క పోనిస్తున్నారు అందుకు మీ యొక్క పరిశుధాత్మని అనుగ్రహించినారు మా అవును ప్రభా ఆ యొక్క పోతూ దాని అనుభవాన్ని దాని రుచిని చూసి ఇతరులకు ఆదరణతరంగా ఉండేలాగా మీరు నడిపిస్తున్నారు వాటిని అన్నిటిని బట్టి మీకు ఎంతో వందాలు ప్రభా అవును ప్రభా అటువంటి శ్రమాల టైంలో ప్రభా ఏ మందులకు ఆ రోగాలు ఎటువంటి తన మనుషుల సలహాకి ఆ యొక్క శ్రమలు పోవు ఎందుకంటే మీరు కల్పించిన శ్రమలు మీరు మమ్మల్ని అందరి నుంచి కాబట్టి ఆ అనుభవం గుండా నడిపిస్తున్నందుకు మీకు ఎంతో వదనాలు సేవా జీవితంలో ఇవన్నీ మాకు తప్పవని మీరు హెచ్చరిస్తున్నారు ప్రభా ఏ షావు అది దూరం చేసుకున్నాడు ప్రభావ అతని శ్రమలుగుండా పోకుండా సుఖాన్ని ఆశ్రయించండు క్రైస్తవ జీవితం కూడా ఆ రీతి గుందని హెబ్బలు రాసిన పత్రికల పౌలు జ్ఞాపకం చేసినాడు పూటి కూటి వరకు తమ చేష్టపు హక్కులను అమ్ముకున్న భ్రష్టలు మీ మధ్యలో ఉన్నారేమో చూసుకోండి అని మీరు గొప్ప తండ్రి అటువంటి భ్రష్టత్వం నుంచి మమ్మల్ని అందరినీ బయటికి తీసుకొచ్చినందుకు మీకు ఎంతో వదనాలు మీకే కృతజ్ఞతలు ఇది కేవలం మీ వల్లనే కలిగే దేశయ్య మా గొప్పతనం ఏం లేదు మాలో ఎటువంటి తన ఓ పర్వతం మళ్ళీ అతిశయం లేనే లేదండ్రి దీనికి పనికి రాని వారం మిమ్మల్ని ఎంతగానో మీరు స్పెషల్ గా ప్రేమించినారు మీ బిడ్డలుగా స్వీకరించినారు అనేకమైన పర్లోకపు జ్ఞాన విషయాలు మాకు వాటన్నిటిని బట్టి మీకెంత వందనాలనైనా ఈ మధ్యాహ్న కాలంలో మిమ్మల్ని స్థుతించి లాగనిచ్చిన అవకాశాన్ని వందనాలు ప్రభు ప్రతి బ్రదర్ని సిస్టర్ని ఆశ్రయించండి సంపూర్ణమైన స్వస్థతలు దయచేయండి ఓ శక్తికి మించిన ప్రయాణం ఉందన్నారు ప్రభు కాబట్టి ఈ సంవత్సరంతో మళ్ళీ ప్రవర్తన్ మళ్ళీ విజృంభించి సేవ చేసి అనేట్ల మీ చెంత నడిపించాలా సైతం రచని కూలగొట్టాలా వాడి వాడి గభ్య నుంచి మనుషులను స్వాధీన పరుచుకొని రావాలా మీ సరిధిలోకి తీసుకొని రావాలా అటువంటి భాగ్యాన్ని మాకు అందరికి అనుకరించమని క్రీస్తు నాన్న ప్రార్థిస్తున్నాం తండ్రి కృతజ్ఞత సర్వశక్తిమంతుల సర్వాధికారి వందలు వేలాది దుద్దులతో కూడిన మాహునదురుమైన గొప్ప దీవా నీకే స్థూతుంది తండ్రి దేవాయసూ ప్రభ మరి ప్రబా చేత ప్రభ మీరు మాకు ఆదరమించిన గొప్ప దీవా నీకే ప్రభా దేవాయూ ప్రభ మరి నీ మేము ఉండాలి ప్రభ దేవాయసు ప్రభ యొక్క వెలుగు కోసం మేము అనేకులకు మేము ప్రకటింపచ్చాలి ప్రభా దేవాయసు ప్రభ మరి వ్యూహాలకి మీరు ఎన్నో గుణమైన మర్మాలు బయలుపరిచారు ప్రభ దేవాయ ప్రభ తనకిచ్చిన లాంటి కనులు మాకు దాయించండి మాకు కూడా జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభ దేవా ఏసు ప్రభా మరి నీలో మేము ఇంకా ఎక్కువ వర్దిల్లాల ప్రభా ఏసు ధ్యానంలో తండ్రి దేవ మరి మీరు మాకు సహాయపడండి ప్రభా ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రభా దేవ ముఖ్యంగా ప్రభాని పరిశుద్ధాత్మ మాకు దాయిచ్చేని ప్రభా ఇల్లవెళ్ళని యొక్క పరిశుద్ధాత్మ మాలో ఉంటేనే ప్రభా మీరు మమ్మల్ని సరైన మార్గంలోకి నడిపించే దేవుడు ప్రభా దేవాసు ప్రభా మళ్ళీ మీరే మార్గం సత్యం జీవం ప్రభా అందుకే ప్రభాని యొక్క పరిశుద్ధాత్మ మాకు కావాల ప్రభా ఎందుకంటే ప్రభా మేము ఎక్కడ మూసపోవద్దు ప్రభా దేవాసూ ప్రభా ప్రతి దశలో కూడా ప్రభా మీరు మమ్మల్ని కాపాడుకుంటూ తీసుకొస్తున్నందుకు నీకు వందనాలి ప్రభా కృతజ్ఞతలు తండ్రి దేవాయచు ప్రభా మా సేవ జీవితంలో ప్రభా నీ యొక్క రాకడ పర్యంతం వరకు కూడా ప్రభా మేము విశ్వాసంలో నిలబడాల ప్రభా ఆ సేవలో మేము తండ్రి దేవా మేము నిలబడాల ప్రభా అన్నికులకు నీ యొక్క వెలుగు మేము చూపించాలి ప్రభా సాక్షి విడగా మేము నిలబడాలి ప్రభా దేవాచు ప్రభా మరి మీరే మాకు సహాయం చేయాలి ప్రభా దేవాచు ప్రతి ఒక్క పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు ఆ అందరూ కూడా ప్రభా మరి నీ యొక్క సన్నిధిలో ఉన్నారు కాబట్టి ప్రభా వాళ్ళు కూడా ప్రభ మా కూడా ప్రార్థిస్తున్న ఒక ప్రభా నీకు వందనాలు తండ్రి దేవాయూ ప్రభావ ఇంకా లెక్క సంపూర్తి కాలేదు ప్రభా అన్ని విషయంలో చూసుకుంటే ప్రభా దేవాయ ప్రభా మరి ప్రతి విషయంలో కూడా ప్రభా మీరు మాకు సహాయపడండి ప్రభా దేవ మేం కూడా ప్రభా సేవ కంప్లీట్ చేయాలి ప్రభా మీ యొక్క రాకడ వరకు కూడా ప్రభా మేము విశ్వాసంలో ప్రేమలో కోలిపోదు ప్రభ స్థిరంగా నిలబడ ప్రభా మాకు స్థిరమైన మనుషులు దాయించండి తండ్రి దేవానికి స్తోత్రం మీకే వందనాలు తండ్రి పరిశుద్ధ సర్వశక్తి మంత్రా వందనాలు ప్రభా దేవాని యొక్క పరిశుద్ధతలు మమ్మల్ని ముద్రించండి ప్రభా ఇంకా ముందు పోతూ సహాయం విశ్వాసం దేన్ని చింతగా దేన్ని భయపడకుండా అక్కడ వరిశ్వరు చూసి వార్త చెప్తాను సహాయండి నా దీవాని శృతం హలలి గొప్ప కనికరించని ఆత్మ తెరవండి ని అందరి సేవ చేయాలిషేకం బలం తో నింపి నా ఈసానికి శోతం చేసాం మీరు అక్కడ తొలగుంది సిద్ధపటి జరిగించమని మన ప్రవైన ఏసుకరిస్త కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలంతో అయ్యిండును గాకీన్